ప్రార్థన చేస్తాము పరశు ద్రవకు దేవా యేసు ప్రభా మీ స్థుతుల స్తోత్రాలను అయినా సర్వనతుడా సమస్త సృష్టికి మూలకారాలు మా తండ్రి మీకెంతో వదనాలనైనా అబ్రహం ఇస్సాకు యాకోబ్లకు వాగ్దనం చేసి ప్రభా మా జీవితంలోనికి ఆ యొక్క మీరు అనుగ్రహించేందుకు మీకెంతో వదనాలు మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారానైనా మమ్మల్ని మీ బిడలుగా స్వీకరించిన అంతరంగమందు యూదులుగా మార్చుకున్నారు ప్రవ్వ దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు అబ్రాహ్ము సంతానంగా మార్చుకున్నారు అబ్రాహ్ములకు చేపట్ట వాదనలు మాకు అనుగ్రహించినారు వాటన్నింటినీ బట్టి మీకు ఎంతో వదనాలు స్థుతులు స్తోత్రాలను అయినా ఈ దినం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మేము వచ్చినాం మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఆ యొక్క చివరి కాలానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ప్రవచనాలు ధ్యానిస్తున్నాం ప్రవ్వ మీ యొక్క ఆత్మీయ నడుపు మాకు అనుగ్రహించండి మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి హృదయంలో తని మళ్ళీ ఇంకేమన్నా కపటము ద్వేషము కుళ్ళు కుట్రాటి వాటిని తొలగించండి మా పట్ల మీ యొక్క కనికరాన్ని చూపించండి మమ్మల్ని మీ యొక్క కృపల్లో చేసుకోమని ప్రార్థిస్తున్నాం కల్వరిసిల్ల చెంతకు మేము వచ్చినాం ప్రవ్వా మీ పాదంలో ఎంతకు వచ్చినాం ప్రవ్వా మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం వీటిని గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేతలను విప్పమని ప్రార్థిస్తున్నాం వీటిని గ్రహించాలా ప్రవ్వ మా జీవితాలను అవలంబించుకోవాలా మా విశ్వాసాన్ని బలపరచుకోవాలా అనుభవపూర్వక వీటిని ప్రకటించాలా అటువంటి సాక్షి పిడగా మమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం ప్రభు యొక్క శ్రమల కాలంలో మేము ఉంటుండగా ఏరీతిగా మీకు అంగీకారంగా జీవించాలా ఏరీతిగా గొప్ప జనాన్ని మీ చేత నడిపించాల మీరే మాకు జ్ఞానం ఓ ప్రభావ మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకుని మీరే మహిమనందమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బాబెలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఆరవ బూరకు సంబంధించిన తీర్పుకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తున్నాం కొన్ని నెలల నుండి ఆ చివరి దాని గ్రంథంలోని చివరి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ కొంత ఆగాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ఒక గంట ఆ ఒక ఆ సంవత్సరం ఒక సంవత్సరము ఒక నెల ఒక వారము ఒక గంట అన్న అంశాన్ని మనం ధ్యానిస్తాం ఆ యొక్క చివరి గడియ దేనికి సంబంధించిందని చివరి గడియ అంటం చివరి గడియలంటం అంటాం లేకపోద్ది ఈ రోజు కానీ చివరి గడియ అన్న విషయాన్ని ప్రభు మనకు మాట్లాడుతున్నాడు దానియుల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని దావ దానియలు దానితో మాట్లాడుతున్నాడు మన ప్రభు పన్నెండవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం ఎనిమిదవ వర్షంలో దానియులు తన హృదయ వేదనని వ్యక్తపరుస్తా ఉన్నాడు ఆయనకు అనేకమైన విషయాలు బయలుపరచబడ్డాయి అనేకమైన ప్రవర్చనలు గ్రహించగలుగుతున్నాడు కాని ఈ ప్రవచనం మట్టుకు ఈ దర్శనాన్ని మట్టుకు గ్రహించలేకపోతున్నాడు అయితే అతనికి బాధ కలిగి దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రవ్వా ఇది నాకు అర్థం కావట్లేదు నేను వింటిని కానీ గ్రహింపలేకపోతేనే నా వెలినవాడ వీటికి అంతము ఏమి అని నేను అడగగా ఒక విషయం మట్టు దానికి అర్థమైంది ఇది అంతానికి సంబంధించింది అంత్యకాలానికి సంబంధించింది కానీ ఇది దీని ముగింపు ఏంది దీని అంతము ఏంది అన్న విషయాన్ని అడుగుతున్నాడు కానీ అంతకంటే ఎక్కువ అతనికి బయలుపరచలేదు కానీ దేవుడు ఒక విషయాన్ని అతనితో మాట్లాడుతున్నాడు తొమ్మిదో వర్షంలో అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడి ఉన్నవి కాబట్టి ఈ విషయాలన్నీ యుగ సమాప్తికి విషయాలన్నీ ఏ రీతిగా ముద్రింపబడ్డాయి అన్న జ్ఞాపకం చేస్తుండీ ఒకసారి ముద్రించబడినాక వాటిని విప్పలేరు ఎవ్వరు దానిలు అడిగినా కూడా వాటిని విప్పనంటున్నాడు ఎందుకంటే అంత్యకాలానికి ఇవి విప్పబడాలా ఎప్పుడు విప్పబడాలా మన ప్రభు లోకంలో పుట్టాలా ఆయన చనిపోయి తిరిగి లేచినాక ఇవన్నీ విపబడతాయి ముద్రలు ఆయన విప్పినాకనే ఇవి మనకి బయలుపరచబడతాయి కాబట్టి పర్లోకరాజ్యానికి సంబంధించిన బోధనే కదా ముద్రలు విప్పబడడం అనేది అది బాప్తిజం ఇచ్చి వ్యూహాన కాలం మొదలుకొని బంధింపబడింది కానీ పర్లోకరాజ్యం సమీపించింది అన్న బోధతో అవి విపబడ్డాయని నేను విశ్వసిస్తున్నా లేకపోతే ఆ రోజు అయినా పర్లోగరాజ్యం ఏ రీతిగా బంధిపడిందని చూపించింది రెండు వేల సంవత్సరాల క్రితం కూడా చూపించింది ప్రతి ఉపమానంలో ఆ రీతిగానే మాట్లాడింది కాబట్టి ప్రతి ఉపమానంలో పర్లోగరాజ్యం ఎట తప్పిపోయిందని చూపించింది ఏ ఉపమానం చూడండి ఎందుకంటే మతపరమైన జీవితంలో ఉపమానాలను అట్లా ధ్యానించారు ఎందుకు ధ్యానించారంటే వాళ్ళకి అనుగరించబడలేదు అంతే ఇక్కడ ఉంది కూడా అది ఎందుకు ఎందుకు వాళ్ళకి అనుగరించబడలేదు కొంచెం కఠినంగా ఉంటుంది ఆ వాక్యం వాళ్ళకి ఎందుకు అనుగరించబడలేదు వాళ్ళు కూడా ధ్యానిస్తున్నారు ఉపమానాన్ని పుస్తకాలే రాసిండ్రు ఎంతో గొప్ప గొప్ప సేవకులు వాళ్ళందరూ కానీ వాళ్ళకి ఎందుకు ఇది బయలుపరచబడలేదు అంటే బాగా అర్థం చేసుకోండి బంధింపబడ్డ ఆ యొక్క పర్లోకి రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడినప్పుడు దాని దాని గురించి ఒక పాస్టానికి ఒకసారి కొన్ని సంవత్సరాలు కొన్ని కొంతకాలం నేను బలవంతుని చేత పట్టబడిందంటే దాన్ని ఏరితిగా ప్రకటిస్తున్నాడు బలవంతుడవుడు మీకు తెలుసు బలవంతుడవడు మీకు తెలుసు ప్రభు చెప్పిడు బలవంతుడే ఉంటాడు బలవంతుని ఇంట్లోకి జరగడం అన్నాడు కదా మళ్ళీ బలవంతుడు అంటే ఎవరు అక్కడ పాస్తారు దాన్ని అట్లా చెప్పలే ఏసు ప్రభుత్వం పోల్చి చెప్పిండా బలవంతి తప్పు కదా చెప్పడం అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ గురించి మనం ద్వేషిస్తలేము ద్వేషాన్ని వ్యక్తపరచలేము వాళ్ళకి తెలియ వాళ్ళకి అది బయలుపరచబడలేదు వాళ్ళు ప్రార్థన చేయలేదా చేసిండు ప్రార్థన కానీ తీర్మానించుకున్నారు నేను చదివిందే కరెక్ట్ అనుకున్నారు కానీ నేను అట్లా అనుకోను మనం అందరం అట్లా అనుకోం ప్రభు నేను ఇట్లా ధ్యానిస్తుంది మీకు అంగీకారం ఉందా లేదా మీ దృష్టిలో ఇది ఏ రీతిగా ఉంది క్రిస్తు గల్ని మనసు మీరే చెప్పినారు మీ మనసులో నుంచి వచ్చింది వాక్యం మళ్ళీ మీరు అర్థం చేసుకోని దాన్ని చెప్పిన రో కూడా అట్ని అర్థం చేసుకోవాలా అందుకు మీ మనసు నాకు అవసరం అన్న ప్రార్థనతో మనం వెతుకుతున్నాం కాబట్టి మనకి చూపిస్తున్న విధానం తేడా ఉంది ఈ లోకం చూస్తుంది ఒక రీతికి ఉంది మనం చూస్తుంది ఇంకొక రీతికి ఉంది ఎందుకంటే పాత నివాద కాలపు ప్రవర్తన అందరూ చూసిన విధానం వేరే ఉంది యాచకులు చూసే విధానం ఒక రీతిగా ఉంటే ప్రవక్తల విధానం ఇంకొక రీతి మనం చూస్తూ ఉంటాం అందుకని రాజులు మోసపోలాగున యాచకులని అనుసరించారు గాని ప్రవక్తను అనుసరించలేదు అక్కడ జరిపోయిన మిస్టేక్ అది యాచకుడు ఆ ఒక రాజు రాజుని ఎట్ల అంటే ఆ యాచకుడు ఏం చేసిండే ప్రవక్త స్థానాన్ని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకొని ప్రభు నాతో కూడా అని మాట్లాడినప్పుడు రాజు యాచకు చూస్తాం బైబిల్లో ప్రభు నాతను మాట్లాడినప్పుడు అసలైన ప్రవక్త వచ్చింది మాట్లాడలేదు అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త అతనికి ద్వేషం ఏర్పడడం మనం ఇతని పట్ల అతని ద్వేషము ఇతని కొట్టడం అట్లా చూస్తా మనం పాత నిలిన కాలంలో కాబట్టి రాజుకి ఒక సంశయం నేను ఈ గోచిగట్టుకున్న వాడిని వెంబడించాలనా ఆడంబరంగా ఏ పోదు ధరించుకున్న వాడిని వెంబడించాలనా రాజుకి ఆ సమస్య ఉండే ఈ రోజు కూడా అంతే కదా ఆర్డినరీ బట్టలు వేసుకుంటే మనల్ని సూటు గీట వేసుకుంటే వాడు వెంబడిస్తాడు అంతే కదా సూటు గీట వేసుకొని టై కట్టుకొని మంచిగా హెయిర్ స్టైల్ అంతా బిల్డప్ చేసుకుని వస్తే వాడిని వెంబడిస్తుంది లోకం ఎందుకంటే అది ఎప్పుడు బయటనే చూస్తూ ఉంటుంది ఈ లోకం అంతా బాహ్యాన్ని చూస్తూ ఉంటుంది కానీ మన ప్రభు అంతరంగాన్ని పరిశీలించేవాడు కదా కాబట్టి మనం అంతరంగాన్ని సరి చేసుకుంటున్నాం డెకరేట్ చేసుకుంటున్నాం వాళ్ళు బాహ్యాన్ని డెకరేట్ చేసుకుంటున్నారు అంతే డిఫరెన్స్ కానీ బాహ్యము మోసకరమైంది రక్త మాంసం పలుగురచ స్వతంత్రించుకున్న నేరం అది పాపంతో కూడింది బాహ్యమంతా అంతరంగాన్ని నువ్వు సరి చేసుకోవాలన్న విషయాన్ని చూపిస్తాడు కాబట్టి ఇప్పుడు చూడండి ఎందుకు వాళ్ళు చూడలేరు అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండనట్లు ముద్రింపబడినవి గనుక దాని నీవు ఊరకుండుము అని చెప్పను అంటే ఇంకా మానేసి అడగడం నీ వయసు చాలా దాటిపోయింది ఇంకా నువ్వు నీ వంతలో ఉండబోతున్నావు నీ కాలాన్ని ముగించుకోబోతున్నావు అది అర్థం నీ వంతులో ఉంటావు నీ కాలాన్ని ముగించుకుంటున్నావు నీ లెక్క సరిపోయింది దేవుని దృష్టికి నువ్వు అంగీకారంగా ఉన్నావు నీ వంతులు కచ్చితంగా నువ్వు అంటే నీకు అనుగరించబడిన స్థలంలో నువ్వు అన్న విషయాన్ని వాగ్దానం ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు దానియులకి కాబట్టి ఎవరు గుర్తిస్తారు ఇది చూడండి దుష్టులు దుష్ట చేయదురు దుష్టులు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి సర్పముల సాదృశ్యం ఎందుకంటే ఆరవ బూర్ అంత సర్పముల సాదృశ్యం సర్పముల గురించి బోధ ఆరవ బూరంతా అంతా వాటి ఎట్లీ వాటి పనిని ఎట్లా నిర్వర్తిస్తాయి ఏరీతిగా గొప్ప జన సమూహాన్ని దోచుకుంటా ఏ రీతిగా వాళ్ళని మరణానికి అప్పగిస్తాయి అన్న విషయం ఇవి రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి ఆత్మీయ జీవితంలో మరణము రెండవది ప్రకృతి సహజంగా మరణం రెండు విధాలుగా గొప్ప జనం కాబట్టి వాళ్ళు చివరి కొన ఉన్నప్పుడు వారి మీదికి పరిశోధాత్మ వచ్చినట్టు మనం చూస్తాం కదా ఆ ఇద్దరు సాక్షాత్ సంబంధించిన పోద చివరికి వారి మీదకి పరిశుధాత్మ వస్తుంది కాబట్టి అంతవరకు పరిశోధన పొందుకోలేదు ఈ విషయం చాలా ఆసక్తికరం నేను ఆంగ్లికన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాణి కదా ఆంగ్లికన్ చర్చ్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనాలను పాట అక్కడ ఒక పాట నాకు చాలా చిన్న పంచి పాడేవాన్ని పరిశుధాత్మను పమా నేడు ప్రభు సన్నిధి వేడుమా ప్రభు సం సన్నిధి పరశుద్ధాత్మను కోరుమాన అంతే కదా పరశుద్ధాత్మని కోరుకోమని అడుగు అని పాట పాడుతున్నారు అయినలింగ్ అయిన చర్చిలో అంటే ఇది పరశుధాత్మని పొందుకోవాలా కోరుకు ఆయన ఆయనను ఆహ్వానించకపోతే రాడని ఉంది ఇక్కడ వాక్యం కూడా అడుగు ప్రతివానికి ఇచ్చేదని ఆత్మను అన్నది వాక్యం ఉచితంగా సమృద్ధిగా కొలత లేకుండా పరశుద్ధాత్మని అడుగు వారికి ఇస్తా అడగకుంటే అది కండిషన్ కదా దాని విలువ నీకు తెలిస్తే నువ్వు అడుగుతావు అడుగుతే దాని దాని యొక్క పరిణామాలు నీకు తెలిసేది ఆత్మఫలాలు కృపవరాలు ఆత్మఫలాలు కృపవరాలు ఆ రెండు మీకు కనిపిస్తూ ఉంటాయి మీ జీవితంలో కానీ కృపవరాలకు ప్రార్థానించి ఆత్మఫలాలు పోగొట్టుకుంటుంది ఈరోజు క్రైస్తవ జీవితం బ్రదరింగ్ సంఘాలలో అదే మనం చూస్తూ ఉంటాం పరుషాత్మ వస్తాడు అది గుమ్మరింపబడుతూ ఉంటుంది అద్భుతాలు జరుగుతూ ఉంటాయి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి దయ్యాలు పడిపోతూ ఉంటాయి కానీ ఆత్మఫలాలు కనిపించే వాళ్ళు ప్రేమ కనిపించదు ద్వేషము పగ కుళ్ళు కుట్ర ఇతరులతో పోల్చుకోవడం ఇవి కనిపిస్తూ ఉంటాయి ఆత్మఫలాలు లేకపోతే ఆత్మను ఆర్పివేసినట్లే ఎందుకంటే గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అనేది వాక్యం ఆయన గిఫ్ట్స్ ఇస్తాడు నువ్వు మార్పు పొందకున్నా కానీ గిఫ్ట్స్ ఇస్తాడు ఎందుకంటే సంఘక్షేమం కోరిక అవి కానీ నా నా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఎట్లన్నా అని సమర్థించుకోవడం తప్పు ఆత్మఫలాలు నీ జీవితంలో కనిపించకపోతే నీకు రక్షణ లేదన్నట్టు అది ప్రభు మనకి ఎంత కాలకృత బయలుపరిచింది ఆత్మఫలాలు ఎవడి జీవితంలో కనిపించవో వాడు రక్షణ పోగొట్టుకున్నవాడు అదొక యాసిడ్ టెస్ట్ పూరితంగా చెప్పాలంటే యాసిడ్ టెస్ట్ అంటాం దాన్ని నీ జీవితంలో ఎన్న అద్భుతాలు జరగచ్చు కానీ నీ జీవితంలో ఆత్మ ఫలాలు కనిపించకపోతే ఏంటి ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలుత్తము ఆశ నిగ్రహము మంచితనము ఇవన్నీ ఈ ఫలాలు నీ జీవితంలో కనిపించకపోతే నీకు రక్షణ అనుభవం లేదన్నట్టు అప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా నువ్వు ఆ మొదటి రెండు గుంపులను ఉండవలసి వస్తుంది సర్పముల గుంపులను ఉండాలా తేళ్ల గుంపులను ఉండాలా కాబట్టి పరశుధాత్మని పొందుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి పరశురాత్మని ఆహ్వానించాల ప్రభావా నా హృదయంలోనికి రా ప్రవ్వా నీ యొక్క ఆత్మ నాకు అనుగ్రహించే ప్రభావా అన్న ప్రార్థన అవసరం పరుశుధాత్మ లేకుండా నువ్వు ఈ వాక్యం జానిస్తే నీ మా హార్ట్ రిజిస్టర్ కాదు నా అనుభవం ఇది నేను చెప్తున్నా పరుశుధాత్మ లేకుండా ఈ వాక్యాలు జానిస్తే దాన్ని నువ్వు రిజిస్టర్ చేసుకోలేవు ఇంటలెక్చువల్గా అకాడమిక్ గా నేర్చుకుంటావు అంటే కాలేజీలో పోయి నేర్చుకుంటావు కానీ నీకు ఆ ప్రేరేపణ రాదు ఆయన ఇతను మాట్లాడాడు చూడడానికి భక్తిగానే ఉంటాం మనం కానీ దాని శక్తి మనకు ఉండదు ఎందుకంటే పరిశాద్యం లేదు కాబట్టి కాబట్టి పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎవరు వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటారు చూడండి ఇక్కడ ఏముందో కాబట్టి అనేకులు దానికి ముందు అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశ మానులను నిర్మలను అదురు దుష్టులు దుష్టకారములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపకపోవును ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపకపోతే వాళ్ళు దుష్టులు దుష్టత్వం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ దుష్టత్వం అంటే ఏంటంటే చెడు మార్గం దుష్ట మార్గం మంచి మార్గము మన ప్రభు మార్గం కానీ వాళ్ళు నడిచేది దుష్ట మార్గం అంటే సైతాను మార్గం నేనే మార్గము సత్యము జీవము అన్నాడు అంటే దానికి ఆపోజిట్ వీడు దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే బైబుల్లో చూస్తున్నాం చాలా ప్రాంతాలలో సెటానిక్ కౌంటర్ పార్ట్ అంటాం అంటే మన ప్రభుకి ఆపోజిట్ గా ఉంటుంది సైతాను జీవిత విధానం వాడు కూడా ప్రభునే కాపీ కొడుతున్నట్లుంటాడు కానీ వాడు కాపీని ఒరిజినల్ కాదు వాడి జీవిత విధానము వాడి వాడిని అనుసరించే వారి ప్రవర్తన అంతా అందుకే వెలుగుదూత సంబంధులు అన్నాడు వెలుగుదూత సంబంధులు అంటే వాళ్ళు సెటానిక్ కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ అంటే మన ప్రభుకి ఆపోజిట్ ఏమంటారు తెలుగులో దాన్ని వ్యతిరేకమే కానీ అట్లా కనిపించరు వాళ్ళు అట్లా కనిపించరు అన్నట్లు వేషధారకులు అంటే అదొక అదొక రకమైన కానీ మన ప్రభుకి ఆపోజిట్ గా ఉంటారు కానీ ప్రభులాగానే ప్రవర్తిస్తూ ఉంటారు పరిశుద్ధంగానే కనిపిస్తూ ఉంటారు కానీ వారి ఫలముల చేత వారు గుర్తింపు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి బట్ మనకు తెలుస్తుంది మనం చూపిస్తాడు కూడా ప్రభు కానీ మనకు వారితో ఎటువంటి సమాధం లేదని కూడా మనకు తెలుసు వారితో మనకేం లేదు ఇప్పుడు మనం తిరుగుతూ ఉంటాం మనతో పాటు వచ్చి హలో బ్రదర్ హవారి అని మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు కానీ వారికి మనకి ఏ సంబంధం ఉండదు ఎందుకంటే వారు మనం పొందే పాలు పొందలేరు చాలా మంది పాస్టర్స్ చాలా మంది సేవకులు మనం పొందుతున్న ఈ భాగంలో వాళ్ళు పాలు పొందలేరు ఎందుకంటే వాళ్ళలో ఎక్కడో ఒక దుష్టత్వం ఉంటుంది మీకు తెలిసిన దుష్టత్వం అంటే ఏం సంబంధించిందో ఈ లోకానికి సంబంధించింది లోకాన్ని సంపాదించుకోడానికి సంబంధించింది అటువంటి విషయాలు కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరు గ్రహిస్తారు ఈ సంగతులు గ్రహింపకపోను కానీ బుద్ధిమంతులు గ్రహించదరు అది మన ప్రభులు ఉన్న వాళ్ళే బుద్ధిమంతులు ప్రభులో సంపూర్ణంగా తయారైన వాళ్ళు సర్వశతలకు పోయిన వాళ్ళు పరిశుద్ధంగా నిష్కలంకంగా జీవించేవారు వారి మీద ఎటువంటి నింద లేకుండా వారి నోట్లో ఎటువంటి అబద్దం లేకుండా జీవించే ఆయన కొరకు నాజీలు చేయబడ్డ వాళ్ళు అంటే సంపూర్ణంగా సమర్పించబడ్డవాళ్ళు వాళ్ళలో ఈ లోకాతీతమైన ఎటువంటి అపవిత్రత వాళ్ళ ఉండదు అటువంటి వారు వీటిని గ్రహించగలరు కాబట్టి మనం ఆ గుంపులో ఉండాలా ఇది లక్ష నలభై నాలుగు మందికి సంబంధించిన గుంపు దుష్టత్వము సర్పంలో తెలియకు సంబంధించిన గుంపు అవి ఎక్కడైనా మనం వెంబడిస్తాం అంటే మనకి ఎక్కడైనా చూపిస్తున్నాడు ఆయన మనకు చూపిస్తాడు ఎందుకంటే మనం అందులో లేవు కాబట్టి అందులో ఉంటే ఎప్పుడు చూడలేదు ఎందుకంటే బురదలో ఉంటే నీకు తెలియదు ఈ లోకాతిత్తం కాబట్టి ఈ బురదలకి బయటికి వచ్చినాకనే అది బురదని తెలుస్తుంది కాబట్టి తిరిగి మనం పోము పంది తిరిగినట్లు అని చెప్తున్నాడు కాబట్టి బుద్ధిమంతులు గ్రహించదురు తర్వాత పదకొండవ చూడండి ఇక్కడ ఉంది ప్రవచనం అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనకము ఇది ఒక టైం చెప్తున్నాడు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము ఈ కాలం సంబంధించి మనం ధ్యానిస్తున్నాం కదా ఒక గంటాది ఆ కాలానికి సంబంధించి ఈ అనుదిన బలి నిలుపు కాలము అన్న టైం ని మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు చూడండి అంటే ఇది ఏదో ఒకరోజు ఆగిపోయింది అన్నట్టు మొదలుకొని నాశనము కలిగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు చూడండి అంటే హేయమైన దాన్ని నిలబెట్టబోతున్నారు అన్న విషయం కూడా జ్ఞాపకం చేస్తుంది ఏమి నిలబెట్టబోతున్నారు నెరు ఒకప్పుడు హేయమైంది అది అపవిత్రమైన దేవునికి విరుద్ధమైన ఒక ప్రతిమను తయారు చేసి పెట్టి అందరినీ సాగిలపడే ముఖం అది రకమైన హేయమైనది అది ప్రకృతి సహజంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయంగా ఇవన్నీ పాతవి గతించి సమస్తం కృతమైనవి కాబట్టి ఆత్మీయ దశలో హేమైంది ఏంది అన్నప్పుడు నీ హృదయంలో నువ్వు ఆ విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నావు అన్నట్టు ఆ పెద్ద ప్రతిమను ఏంది పెద్ద ప్రతిమను పెద్దదంటే ఉన్నత స్థితికి లేవనెత్తడం ఇస్రాయల్ దేశాన్ని మన హృదయంలో ఉన్నత స్థితికి లేవనెత్తడం వాళ్ళు పరిశుద్ధ జనగా చెప్పడము దాని తర్వాత నేను రకరకాల విషయాలు రకరకాల అబద్ధ బోధలను తీసుకొచ్చి వాటిని ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించడం ప్రభు ఎక్కువ ప్రేమించినా అది హేయమైన వస్తువు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కానీ కొంతకాలం కిందట నేను నిన్న ఈ వాక్యం ఒక చెప్తుంటే అంత్యక్రీస్తు చివరి కాలంలో వస్తాడు ఈ టైంలో దాని గురించి చూపిస్తాను మీకు అంత్యక్రీస్తు చివరి కాలంలో వచ్చి వాడు ఏం చేస్తాడు ఆ బలు అర్పిస్తున్న ఆ మందిరంలో చెడు అంటే అపవిత్రమైన పశువులని బలు అర్పిస్తాడు అది నాష్టకరమైన హే వస్తువు అని ప్రకటించడం వినండి నేను పుస్తకాల్లో కూడా చదివిన కొత్త కాలం క్రిందట కానీ దానికి సంబంధించినది కానే కాదు ఎందుకంటే అంత్యక్రిస్తొచ్చి ఆ మందిరంలోనికి పోయి లేదు మందిరం ఈరోజు లేదు మందిరం కానీ వాళ్ళు చెప్పేది అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కట్టినప్పుడు మీరు గ్రహిస్తారు ఈ అది కట్టినాక దాంట్లో ఆవాడు హేయమైన అంటే పిచ్చి పిచ్చి పంది ఇట్లాంటి రకరకాల వాక్యాల జంతువుల పేర్లు తీసుకున్నాడు ఆయన బోధలో వాటిని అక్కడ బలి అర్పిస్తాడు అప్పుడు అది హేమైంది కదా నాశనకరమైంది అంటు అని చెప్తున్నారు కానీ మనకు తెలుసు ఎప్పుడైతే మన ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్లిపోయినాక మందిరము ఆత్మీయంగా ఆయనని విశ్వ ఆయనని విశ్వసించే వాళ్ళే మందిరం కాబట్టి అసలే ప్రకృతి కట్టబడుతున్న మందిరమే హేమై పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అది మందిరం కట్టబడినక మళ్ళా అనుదిన బలు అర్పించితే అది అది మరి విశేషంగా హేమైంది ఎందుకంటే ఆయన ఒకేసారి అందరి పాపముల తన ప్రాణాన్ని త్యాగంగా సమర్పించిండు కాబట్టి అది పరిశుభ్రమైంది దానికి ఆపోజిట్ గా బలి అర్పిస్తే హేయమైంది అది ప్రకృతి సహజంగా కానీ ప్రభు చూపించిండు ఆత్మీయ దృష్టిలో ఆత్మీయంగా చూడాల్సిన విషయం ఏంటంటే హేయమైంది నీ హృదయంలోకి వచ్చి ఉంటుంది అదే ఇస్రాయల్ ప్రజలని ప్రీ ఎమినెంట్ పొజిషన్ కి లేవనెత్తడం ఈ రోజు క్రైస్తవ చేస్తుంది ప్రభు కంటే ఎక్కువ విలువ వాళ్ళకి అనుగ్రహించడం వాళ్ళ పరిశుద్ధ జనంగం అని వాళ్ళకి ఆ యొక్క గుర్తింపు ఇవ్వడం అసలైన పరిస్థితి నువ్వు అని తెలియకుండా నేనే పరిశుభ్రత జనంగం అని చెప్పకుండా నీ యొక్క జ్యేష్ఠ హక్కును అమ్మేసుకొని నువ్వు ఏమైన వస్తువుని నీ హృదయంలో తెచ్చిపెట్టుకున్నావు ఇక్కడ అవే విషయాన్ని చేస్తున్నాడు కాబట్టి అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనం కలిగ చేయుమైన దానిని నిలబెట్టు వరకు వెయ్యి రెండు వందల తొంభై దినములగును వెయ్యి మూడు వందల ముప్పది ఐదు దినములు తాల్కొని కనిపెట్టుకునివాడు నీవు అంతం వరకు నిలకడగా ఉండినల్లా విశ్రాంతి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు ఇది మట్టు దానికు చెప్పిన వాక్యం కానిగా ఇది ఎవరిని సంబోధించి మాట్లాడుతుండ కూడా మనకు తెలియదు కాబట్టి ఉదాహరణకి నీవు అంతం వరకు నిలకడగా ఉన్నాడలా అంటే దాని కాబట్టి దాని సంబంధించిన వాక్యం కాదది అది యుగాంత బుద్ధిమంతులకు సంబంధించిన వాక్యం ఇది బుద్ధిమంతులని హెచ్చరిస్తూ చెప్పబడుతున్న వాక్యం అంతం వరకు నిలకడగా ఉన్నాడు అందుకే అంతం వరకు సహించిన వాడే పర్లోక రాజ్యంలో ప్రవేశించను లేక రక్షింపబడునున్నాడు కాబట్టి వాక్యమే అక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుండ్రు అంతం వరకు నిలకడగా ఉండాలా నిలకడగా ఉండడం చాలా కష్టం ఎందుకంటే వాడు ఎట్లన్నా మోసగిస్తాడు ఆ రీతిగా మనం మోసపోకుండా ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞానిస్తున్నాం కాబట్టి ఆ సమయానికి సంబంధించిన విషయాలు మరికొన్ని ఈరోజు మనం చూసుకుంటే ఆ యొక్క వాక్యాన్ని మనం ముగించుకోవచ్చు దానికి ముందు ఏడవ అధ్యాయము దానిల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం చూడండి ఇది జరగబడి ఎంత కాలం అయింది దాని దాని గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనం మన ప్రభుకి విరోధంగా మాట్లాడుతున్న జీ కాలం ఇది ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడచ్చు మహోన్నతుని భక్తులను నలుగ కొట్టును కాబట్టి ఇంగ్లీష్లో వేరింగ్ అవుట్ ఆఫ్ ద సెయింట్స్ అనుంది అంటే దేవుని భక్తులని నలుగొడతా అడువాడు ప్రపంచమంతటా మనం చూస్తున్నాం దేవుని భక్తులకి ఎన్నో కష్టాలు వస్తున్నాయి కదా మన దేవుడే అది పర్మిషన్ ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం దేవుడే ఆజ్ఞ ఇచ్చిండ మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి అతడు నలుగొట్టును సర్వోన్నతిని భక్తులను నలుగు అతడు పండుగ కాలంలో న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వర్షంన ఉంచబడదురు అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అని మనం ధ్యానించిన కొంతకాలం కిందట కాబట్టి వీళ్ళందరూ భక్తులు దేవుని భక్తులు వాని ఆధీనంలో ఎవరి ఆధీనంలో ఆ రాజు ఆధీనంలో కాబట్టి ఉంచబడదురు అతని అధికారము నశింప చేయటకును నిర్మూలం చేయటకును తీర్పు విధిపోవడం గనుక అది కొట్టివేయబడను చివరికి వాణి రాజ్యము కొట్టివేయబడుతుంది అని కూడా చెప్తుంది కాబట్టి మనకి ఇవన్నీ ఆత్మదృష్టిని అర్థం చేసుకున్నప్పుడు ఆడవూర సంబంధించిన విషయంలో ఎవరి అది ఆధీనంలో వీళ్ళు నలగొట్టబడుతున్నారు గోపర్జన్మము ఎవరి ఆధారంలో నల్గొట్టబడుతున్నారు దాని తర్వాత ఆ రాజ్యము కూల్చి వేయబడును మనం కొంతకాలం కిందట ఎవరింటానో ధ్యానించినాం నాకు జ్ఞాపకం లేదు సిస్టర్ ఇంటారో లేక మీ ఇంటానో నాలుగు రాజ్యాలకు సంబంధించిన విషయాలు దాని గ్రంథంలోని వాక్యాలు దానియలు నిబుక దగ్గర మొదటి దర్శనం ఆ ప్రతిమకు సంబంధించింది బంగారు ప్రతిమకు సంబంధించింది తల మీతనే తల కదా దాని తర్వాత ఆ రాజ్యాల గురించి దానియల్కి దేవుడు చెప్తారు కానీ ఆ రాజ్యాల పేర్లు చెప్పలేదు దానియల్కి ఆ రాజ్యాలు నాలుగు రాజ్యాలు దాని తర్వాత తక్కిన రాజ్యాలన్నీ ఆ ప్రతి ప్రతిమలోని ప్రతి భాగము ఒక రాజ్యానికి సంబంధించింది అది ప్రపంచాన్ని పరిపాలించినట్టు మనం చూస్తాం ఆ ఆ రాజ్యుల కాలంలో సర్వనత్తుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించును అని మనం ధ్యానించినాం కుమారికి సంబంధించిన విషయం కూడా ఆ రాజుల కాలంలో అన్నాడు కాబట్టి ఆ రాజుల కాలంలో మన ప్రభు రాజ్యము ఆరంభం కావడం మనం చూస్తూ ఉంటాం అదే కనెక్టివిటీ మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం చూ దాని టైంలో ఆ కాలంలో సర్వ అతని బక్కుంటును అతడు దాని తర్వాత చూసినాం కదా అతనికి అది అతని అధికారము నశింపజేయటకును నిర్మూలము చేయటకును తీర్పు విధిపడను గనక అది కొట్టివేయబడును కొంతకాలానికి ఈ సర్పంల జీవితం కూడా అరీతంగా తెలుగుతుంది సర్పంలను ఎందుకు ఏర్పరచున్నాడు ఎవడంటే తన భక్తులని నలుగురు లేకపోతే వాళ్ళు మార్పు చెందరు వాళ్ళు మార్పు చెందాలా అనేసి ఆయన వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాడు సర్పంలకి సర్పంలకు తర్వాత తీర్పు ఉంటుంది మనం అక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ఈ రోజులలో మనము దేవుని సేవకులు ఎందుకు శ్రమల పాలవుతున్నారు భక్తులన్ను అక్కడ దేవుని బిడ్డలు ఎందుకు శ్రమల పాలవుతున్నారంటే అది దేవుని యొక్క విధానం తను ప్రేమించే వారనే తను శిక్షిస్తాడు అన్న విషయాన్ని మనం హిబిలసంటాం కాబట్టి ఆయన శిక్షకు మనం లోపడకపోతే మనం పనికిరాని వారాడు దుర్బీజుల కాబట్టి గొప్ప జనం ఆయన శిక్షకి పాత్రలు ఎందుకు అంటే ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు అదే మనం మనం కొంత ముందుకు వెళ్తున్నాం కాబట్టి పోయిన వారము ఆ యొక్క సమయానికి సంబంధించిన విషయాలు మనం దీర్ఘంగా ధ్యానించినాం ఈరోజు దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ కొన్ని వాక్యాలు ఉన్నాయి వాటిని డీటెయిల్గా ధ్యానిస్తాం ఆ యొక్క చివరి సమయానికి సంబంధించిన వాక్యం ఇది దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనంలో దానితో మాట్లాడుతున్నాడు అతను నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసిట నేను నీకు గ్రహింప శక్తి ఇచ్చిటకు నేను వచ్చి తిని ఎవరు గబరెందుతా మాట్లాడుతున్నాడు దానితో నీకు గ్రహింప శక్తి ఇచ్చిటకు నేను వచ్చి తిని పాత నిబంధన కాలంలో దూతల దూతలతోని పంపించేవాడు దేవుడు గాబ్రేల దూత వచ్చి చెప్పాలి దానికి అవన్నీ విషయాలు కానీ మన కాలానికి అట్లా లేదా విధానం ఎందుకంటే అవి పాత ప్రకృతి సహజంగా దూత వచ్చి చెప్పినవాడు కానీ మనకిప్పుడు దూతలు కాదు తన కుమారుని ద్వారానే బయలుపరచడు ఇవన్నీ విషయాలు అనాది కాలం నుంచి ఆయన భక్తుల ద్వారా దూతల ద్వారా మాట్లాడేటట్టు మనం చూసినాం ఇక్కడ ప్రవక్తల ద్వారా మాట్లాడేడు కానీ ఈరోజు తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు అంటే తన కుమారుడు ఆత్మను ఒకటే గడగా కాబట్టి ఆయన ఆత్మ ద్వారానే మనకి బయలుపరచబడతాడు కానీ ఈ రోజు చాలా మంది భక్తులు నాకు ఒక దూత బయల్పరిచిన చెప్తున్నారు నేను చాలా స్థలాల్లో విన్నాను ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రితం కూడా విన్నాను ఇప్పుడు కూడా వింటాను అని చాలా మంది బయలుదేరి సేవకులు ప్రపంచం గొప్ప గొప్ప కనిపించడానికి ఆరంభరంగా ఉంది సేవకులు కొన్ని లక్షలాది ప్రజలు వాళ్ళ సేవ జీవితంలో ఉంటా ఉంటారు వింటూ ఉంటారు వాక్యాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు నాకు దూత వచ్చి మాట్లాడేండు ఈ విషయం కానీ వాళ్ళు చెప్తారు కూడా నీలోని ఏమో అవన్నీ సత్యమని చూపిస్తూ ఉంటారు కానీ మనం అర్థం చేసుకోవాలా దూత వచ్చి మాట్లాడాడు ఒకవాళ్ళ ఒకవేళ వాళ్ళు మోసపోయిన ఏమో మనకు తెలియదు మనం మట్టు దానికి ఒకవేళ దూత అని తను నువ్వు ప్రవరు అడగల ప్రవ్వా ఇది నీ నీ వలన నాకు బయలుపరచు ప్రవ్వా అని పరిశీలించుకోవాలి చాలా మంది పక్కన దూతాన్ని దూతతో మాట్లాడుతున్నట్టు ప్రయత్నిస్తూ ఉంటారు దూత ఏదో చెవులో చెప్పినట్టు ప్రయత్నిస్తుంటారు చెప్పి ప్రజలకు చెప్తా ఉంటారు అవి అది ప్రొసీజర్స్ కరెక్ట్ కావు దేవుని వాక్యానికి విరుద్ధమని కాబట్టి మనం అర్థం చేసుకోవాలా మనకు దేవుని యొక్క ఆత్మాభిషేకం ఉంది కాబట్టి తన ఆత్మ త్వరనే వీటిని బయలుపరుస్తూ ఉంటాడు అవును లెట్బీ అక్కర్చినట్టు అంటే శపించబడు కాక అంటాడు పండ్లకూ వచ్చి కూడా మేము చెప్పని వేరి యొక్క సువార్థ ప్రకటిస్తే వాళ్ళు శప్పింపబడును కాక అంటాడు కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి శింపబడిన వాళ్ళు మనకి వీటిని బయలుపరచడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళు బయలుపరచినది మోసమే కాబట్టి మోసపోయిన వాళ్ళు మరీ మోస మరీ బహుగా మోసపోతారు కాబట్టి మనం మోసపోవడానికి వెళ్ళలేదు ఇవన్నీ బయలుపరచబడ్డానికి నువ్వు మరీ విశేషంగా సత్యం అన్వేషించడం నేర్చుకోలేవు ప్రయాసపడాల ప్రభుని ప్రార్థించాల ప్రభు ఇవి నేను గ్రహించాలని నా యొక్క ఆత్మీయతలు విప్పు ప్రభు అన్న ప్రాధాన్యత ఇప్పుడు చూడండి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇది ఇక్కడ ఇది ప్రపంచ మొదట చేయబడ్డ వాక్యం దాని ఈ విషయం చెప్తుండే దేవుడు నీవు బహుప్రిడవు గనక నీకు నీవు విజ్ఞాపన చేయని ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవల్ని ఆజ్ఞ బయలుదేరను ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీకు ఏ విషయమైనా దేవుడు బయల్పరచాలంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి ఏదైనా చూడండి నువ్వు దేవునికి బహు ప్రియుడుగా ఉండాలా అంటే అంగీకారం ఉండాలా పాయింట్ నంబర్ వన్ అంటే రక్షింపబడ్డవాడిగా ఉండాలా పరిశుద్ధంగా జీవించాలా కపటం ఉండదు ద్వేషం ఉండదు నీలో అది ఏమంటాము వేషధారణ ఉండద్దు నీ జీవితంలో యథార్థంగా జీవించడం నేర్చుకోవాలా ఆయన పరిశుద్ధుడు కాబట్టి అడుగు అడుగున తలని చారికాలు వరకు నువ్వు పరిశుద్ధంగా జీవించాలా నీ ప్రతి దశలో ఉద్యోగ స్థలంలో ఇంట్లో బయట ప్రతి స్థలంలో చాలా పరిశుద్ధంగా నువ్వు జీవించాలా ఎందుకంటే వాడు నిన్ను అపవిత్రంగా మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు వాని పనేది దేవుని భక్తులను ఎంతమందిని పడగొట్టి వాడు మన కాలంలో అపవిత్రతలో పడేస్తా రకరకాల వ్యామోహాలతోని వాళ్ళని ముంచెత్తి పడేసినట్లు నేను చూస్తాం మంచి మంచి సేవకులు నాకు అలా మన ప్రార్థన జీవితంలో మన ప్రార్థనా సహవాసంలోకి వచ్చిన వాళ్ళని నేను చూసినాను జరిగిపోయాక తప్పు దాని నుంచి బయట చాలా కష్టం ఎందుకంటే పాపము ఆయన క్షమించే దేవుడు ఎంత పాపనైనా చేరదీసే దేవుడు మన ప్రభు కానీ దాని పరిణామం నుంచి నువ్వు ఎవరు తప్పిస్తాడు నువ్వు ఆల్రెడీ పాపం పరిణామం ఉంటుంది అంటే రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ నుంచి రిజల్ట్ నువ్వు అనుభవించక తప్పదు లైఫ్ లాంగ్ జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది ఆ పాపం ఉదాహరణకి నువ్వు పాప జీవితం తెచ్చుకొని అనారోగ్యం పాలైనవనుకో నీ జీవితాంతం నేను అనారోగ్యం ఉంటుంది నువ్వు పాప క్షమాపణ పొందుతావు ఆయన కనికరంగాలవాడు మోకాలు ప్రార్థన చేస్తే నీ పాపని క్షమిస్తాడు నేను తక్కువ పని చేస్తాను ప్రభు అంటే ఆయన క్షమించే దేవుడు కానీ దాని పరిణామం నీ శరీరంలో ఉంటుంది కదా లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ పాపం కాబట్టి దాన్ని భరించక తప్పదు చాలా భరించాల్సింది మరణించేంత వరకు భరించాల్సి వస్తుంది ఎందుకంటే అది తన నియమం అది అంతే ఆ శరీర నియమం అందుకే పాపం చేయకుండా జాగ్రత్తగా మంచిది ప్రయాసపడాల పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండడానికి మనము ప్రయాసపడాలి అందుకే ప్రేమ కలిగిన తక్కువ ప్రయాసపడు ఎందుకని చూపించే శిలో మీద ప్రేమని ఆ ప్రేమను చూపించిన కొరకు ఎంత ప్రయాస మనం కూడా ఆ ప్రేమ కలిగిన కొన్ని ప్రయాసపడాలంటే లోకంలో ఇంగ్లీష్లో కంటెంట్ ఎర్నెస్టీ ఫార్ ఫెయిత్ అనేది ఇంగ్లీష్లో కానీ తెలుగులో మటుకు ప్రేమ కలిగినటందుకు ప్రయాసపడమన్నాడు అక్కడ ఏముందంటే విశ్వాసం కలిగినడానికి ప్రయాసపడమన్నాడు ఇంగ్లీష్లో అంటే ఆయన సిల మీద చూపించిన ప్రేమ విశ్వాసానికి సాదృశ్యమే కదా కాబట్టి అటువంటి ప్రేమ అటువంటి విశ్వాసంలో మనం జీవించాలంటే మనం కంటెంట్ అంట అంటే రెసిల్ అంటే కుస్తీపడాలంటారు కుస్తీపడాలంట అటువంటి ప్రేమ కొరకు మనం కుస్తీపడాలంటారు కానీ ఈ లోకంలో ద్వేషిస్తూ కుస్తీ పడుతుంట మనుషులు మనం మాట్లాడడానికి వెళ్లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఇప్పుడు దానితోని నువ్వు బహుప్రియుడు గనుక పాయింట్ నెంబర్ టూ నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తావో బాగా అర్థం ఇది మనకి ఎన్నిసార్లు ప్రభు చూపించి నువ్వు ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేస్తే అది అక్కడ స్టార్ట్ అవుతుంది రిజల్ట్ అది ఆయన సన్నిధికి ఇన్స్టెంట్ గా చేస్తాడు క్షణాలలో చేరిపోతుంది ఆయన సన్నిధికి చేరినాక నీ ప్రార్థన స్టార్ట్ అయి కంటిన్యూ అయ్యేంత వరకు అక్కడ సితపాటు స్టార్ట్ అవుతా ఉంటారు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన క్రీడవు రక్షింపబడ్డవాడిని సెకండ్ పాయింట్ నువ్వు మోక ప్రార్థన చేస్తున్నావు నీ విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరింది చేరినాక అక్కడి నుంచి చెప్తాడు ఇంకో భక్తుడు పలాని స్థలంలో ప్రార్థన చేస్తుడు నీ టైం నీ పని ఒక చెప్తున్నా నువ్వు ఆ పని చేయాలంటే దూతలు వచ్చి పని చేసిపోతా ఉంటారు వాళ్ళ పని అదే మన కొరకు ప్రొటెక్షన్ లాగా పెట్టిన దూతలను కానీ మనకు బయలుపరచడం కొరకు కాదు ఈ విషయం అనేక సార్లు మనం మనల్ని మనం హెచ్చరించుకోవాలి ఒక దూతొచ్చి నీ కండ్ కనిపించి నీ చెవులో వినిపించినా నువ్వు దానికి ప్రాధాన్యత ఇవ్వద్దు ఎందుకంటే అది విధానం పోయింది పాత నిబంధన కాలంతోనే ముగించబడింది ఆ విధానం ఇప్పుడు కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే ఇవి బయలుపరచబడుతూ ఎందుకంటే ఆ కాలంలో ఎంతో మంది రీతిగా వెలుగు దూత వేషం ధరించుకొని వచ్చినప్పుడు వాడు ఎంతమంది మోసపోయినట్టు మనం చూస్తూ ఉంటాం సౌలు మోసుకోలేదా సమయాన్ని చూడ చూపించమంటాడు ఆ స్త్రీ దగ్గరకు పోయి అంటాడా లేదా ఆ స్త్రీనే కర్ణ పిసాచి కర్ణ పిసాచి దగ్గరకు పోయి ఆయన నాకు సమయాన్ని బయట తీసుకుంటారా నాకు అర్థం కావట్లే అమాలయకులు మీదకి యుద్ధానికి వస్తున్నారు నేను ఏం చేయలే నాకు జవాబు ప్రభు నుంచి జవాబు వస్తలేదు నువ్వ నాకు చెప్పు అని సౌ పిలిపిస్తే నిజంగా సమయాలు కనిపిస్తాడా అది మోసపుచ్చు ఆత్మ అనేసి ఎవరికి తెలియదు ఆమె పిలిస్తే వస్తాడు సమయలు బయటికి కానీ సమయలు వేషం ధరించుకుని వచ్చే సైతాన్ని అది దుప్పటి కప్పుకొని సమయం లాగా కనిపిస్తూ ఉంటుంది ఆమె సమయలు సౌలు కూడా సమయలు అనుకుంటాడు సౌలు మోసపోవు లాగన మోసపుచ్చు దేవుడు పంపిస్తాడు మనం చూస్తాం అక్కడ అవి మారో చాలా మంది చుట్టారు కర్ణపీసాచి స్త్రీ సౌలిని మరణ మరణం నుంచి బయట అంత శక్తి ఉందా ప్రభుకి తప్ప మనం నుంచి పునరుద్ధానం కల్పించే శక్తి ఎవ్వరికీ లేదు లోకంలో అది ఎందుకు నమ్మరు నమ్మాలి కదా మనం సైతానికి శక్తి ఉందా మనం నుంచి మనుషులు బయలు తీసుకొచ్చే శక్తి లేదు వాడు మన అప్పగిస్తాడు వాడు చంపగలడు కానీ బ్రతికించలేడు ఎందుకంటే వాళ్ళ జీవం లేదు నేనే జీవం అన్నాడు కదా ప్రభు పునరుద్ధనంను జీవంను నేనే అన్నాడు ఆయన తప్ప ఎవ్వరు నీకు పునరుద్ధనం ఇవ్వలేరు జీవం ఇవ్వలేరు కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఆ విషా పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల మనం మన మార్పు చెందిన రైవికమైన జ్ఞానం మనది మనం మార్పు చెందినం అవన్నీ బ్లైండ్గా గుడ్డిగా నమ్మేసినాం వెనకడికి ఇప్పుడు నమ్మమట్ల మనం వాటిని పరిశీలించి జాగ్రత్తగా స్వీకరిస్తూ ఉంటాం కాబట్టి నీ ప్రార్థన నీ విజ్ఞాపన చెయ్యని అక్కడ ఆజ్ఞ బయలుదేరుతుంది ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళే ఆజ్ఞ బయలుదేరను అందుకు నేను వెళ్ళిన కావున ఈ సంగతి తెలుసుకొని నీవు నీకు కలిగిన భావము గ్రహించుము కాబట్టి ఇప్పుడు గాబ్రియల్ దూత ఒక దర్శన భాగాన్ని చెప్తున్నాడు మీరు బాగా అర్థం చేసుకోవాలా గాబ్రియల్ దూత ఈ లోకంలోకి ఎందుకు పంపబడిందండి నీకు తెలుసా మతే శుభవార్తలు చూస్తాం కదా ఏం శుభవార్త ఈ లోకంలోనికి రక్షకుడు పుట్టబోతున్నాడు అని చెప్పడమే గాబ్రియల్ దూత పని అర్థమవుతుందా ముఖ్యంగా దాని బృందంలో గాబ్రియల్ దూత గురించి ఎందుకు చెప్పండి ఇక్కడ అనేది మీరు అర్థం చేసుకోరు ఎప్పుడన్నా ఈ ఈ దర్శనంలో అదే పాయింట్ మీకు ఒకరితో అర్థలేదు మీకు ఒకరి అట్టింది అక్కడ కింద ఉంది మెసేజ్ గురించి చెప్పడానికి వచ్చియల్ కాబట్టి గాబ్రియల్ మనకి తెలియదు ఆశ్చర్యం కేవలం గాబ్రియల్కే ఎందుకు ఆ పని అగిచ్చింది దేవుడు తెలియదు రోజు కూడా ఒక్కో రోజు ఆయనను కలుసుకున్నప్పుడు ప్రవుణ్ అడుగుతాం గాబరేజ్కి ఎందుకు యేసు ప్రభు గురించి లోకానికి చెప్పడానికి వరకు బయట పంపబడి ఆయన పుట్టక ముందు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై సంవత్సరాలు లేక సంవత్సరాల విడదీ గ్యాప్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ప్రభు పుట్టక ముందు దూత ఇక్కడ వచ్చింది చూడండి ఎంత తేట ఉందో కాబట్టి గాబరేజ్ దూతకి మన ప్రభుకి కనెక్షన్ అనేది ఆశ్చర్యకరమైంది నాకైతే తెలియదు అది ఒకరోజు కలిసినప్పుడే తెలుసా అడుగుతా నేను మనప్పుడు అడుగుతాను దాని గ్రంథంలో నీ గురించి చెప్పడానికి గాబరిందూతని పంపించావు దాని తర్వాత మతేజు వార్తకు వచ్చినప్పటికీ మళ్ళీ గాబిందూతాన్ని పంపిస్తున్నాడు అంటే టైమ్స్ గాబిల్ దూత్ వచ్చిందా టైమ్స్ వస్తుంది యాక్చువల్ గా త్రీ టైమ్స్ కనిపిస్తాడు మనకి గాబరేందూత అంటే ఇక్కడ పాత నిబంధన పుస్తకంలో రెండు కనిపిస్తాడు దానివల్ల రెండుసార్లు కనిపిస్తాడు దాని తర్వాత మత వార్తల్లో ఎన్నిసార్లు కనిపిస్తాడు మరియా కనిపిస్తాడు జకరే కి ఎలిజబెత్ కనిపిస్తాడు యోసేపు కనిపిస్తాడు ముగ్గురు గ్యానెలకు కనిపిస్తాడు కనిపిస్తారా ఎన్నిసార్లు కనిపించి ఐదు సార్లు కనిపించిందా తూర్పు దేశాలు కనిపిస్తాడు రివర్స్లో రిటర్న్ వస్తేప్పుడు హెరుద్దేర్ కోకా హెచ్చరిస్తాడు అంటే ఇప్పుడు ఎందు ఆరు సార్లా ఐదు ఆరా ఇందాక ఐదు అన్నావు ఇప్పుడు ఆరాయింది అది ఎక్కడుంది అంటే ఏడు సార్ పూజిస్తారు కాబట్టి అంటే ఏడు సార్లు అంతేనా ఒకసారి మంచి లెక్క పట్టుకో నీకు భవిష్యత్తులో వాక్యం చెప్పడానికి పనికి వస్తుంది దానికి ముందు చక్కర్యా ఎలిజాబెత్లే దానికి ముందు మరియాకి యూసేఫ్ అనుమానిస్తే యూసఫ్ తో మాట్లాడతాడు జగరేకి నాలుగు ఆయన మందిరంలో ఉంటే వచ్చి మాట్లాడతాడు మౌని అయిపోతాడు కదా మూలవాడు అయిపోతాడు నాలుగు ఐదు రివర్స్ వచ్చినప్పుడు ఆరు గోళ్ళకి అది నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు నువ్వు చెప్పు చూసుకొని చెప్పుకోండి మీరు అదే మనోహ మనోహ కాదు అక్కడ గ్యాబ్రెల్ దూత లేడు వేరే ఒక దూతనుంది కరెక్ట్ మనకి స్పెషల్ గా గ్యాబ్రెల్ దూత సెవెన్ టైమ్స్ కన్ఫ్యూజ్ అట్లీస్ట్ చూడగలుగుతున్నాం ఆ సెవెంత్ టైమ్ మీరే కన్ఫర్మ్ తీసుకోండి నాకు నాకు అది టైం లేదు ఇప్పుడు బట్ మీరు చూపించండి నాకు తర్వాత సెవెంత్ టైం ఇప్పుడు వద్దులే ఇప్పుడు అయితే మటు ఈ గాబ్రియల్ దూత దాని కొన్ని విషయాలు బయలుపరుస్తుండ్రు వాటి గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా ధ్యానించుకుంటే నేను కూడా ఆల్మోస్ట్ ఆ గడియకి సంబంధించిన వాక్యం మనం ముగించుకోవచ్చు ఇంకా ఆరవ బోరని మర మరి కొన్ని విషయాలు ముందుకు వెళ్ళచ్చు మనం వచ్చేవరం నుంచి ఈ రోజు మట్టు ఇది మనం ముగించుకోవాలి సరే చూడండి దూత మాట్లాడుతుండేవారు గాబ్రియల్ దూత ఇరవై నాలుగో తిరుగుబాటును మాన్ కుటకును మీరు ఇవన్నీ ఇట్లా పాయింట్స్ లెక్క రాసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ తిరుగుబాటును మాన్ పుట్టకు ట్వంటీ ఫోర్ చాలా ప్రాముఖ్యమైంది మన ప్రభుకు సంబంధించింది పాత నిబంధన కాలంలో గాబ్రెల్ దూత మాట్లాడుతుండడు మన ప్రభు ఏం చేయబోతుండది ఆయన ఆయన ఎందుకు పుట్టబోతున్నాడు ఆయన ఎందుకు మరణించబోతున్నాడు అనేది గాబ్రెల్ దూత చెప్పిండు కానీ ఇంత డీటెయిల్డ్గా నూతన నిబంధన పుస్తకాలు మనకు కనిపించవు ఆయన మరణ భూస్తాపన పుణ్యం దేనికి సంబంధించిన మనం అర్థ చేసుకుంటాం కానీ ఇక్కడ ఆయన ఆయన కంటే ముందే చెప్పబడిన ఈ విషయాలు ఆయన చూడండి ఫస్ట్ పాయింట్ ఇరవై నాలుగవ తిరుగుబాటును మాన్పుటకు నంబర్ వన్ తర్వాత పాపమును నివారణ చేయటకు నంబర్ టూ మూడవది దోషము నిమిత్తము ప్రాశ్చితము చేయటకును నాలుగవది యుగాంత వరకుండి ఉండునట్టు నీతిని బయలుపరచటకును ఇది యుగాంత వరకు ఉంటుంది ఈ నీతి తర్వాత ఐదవది దర్శనమును ప్రవచనంను ముద్రించటకును ఆయనకే ఉంది అధికారం తర్వాత ఐదవది ఆరవది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకును అది నీ హృదయం తర్వాత ఏడవది నీ జనమునకును పరిశుధ పఠణమునకును డెబ్బది వారములు విధింపబడేను సో ఇన్ని కదా పాయింట్స్ సెవెన్ పాయింట్స్ మనల్ని వెంపడిస్తా ఉంటది ఈ సెవెన్ కూడా ఎప్పుడు ఆ మూడు వెంపడిస్తూ ఉంటది ఈ సెవెన్ వెంపడిస్తూ ఉంటది ఎక్కడ పోయినా సో యేసు ప్రభు పుట్టక ముందు దూత ఏడు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన గురించి ఆ ఏడు అంటే నేను మీకు ఏదో మ్యాజిక్ చెప్తాను ఒకవేళ ఆ ఏడు ఆయన ఏడు వచనాలకు ఏమైనా సంబంధం ఉందో నాకు తెలియదు శిలో మీద మాట్లాడిన ఏడు వచనాలకు ఏమైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు అంటే అంతవరకు మనకు బయలుపరచబడలేదు నేను ఏదో ఊహిస్తున్నా మరి ఎంతవరకు అంటే క్రాస్ చేసుకోవాలి మనం ఆయన ఏడు ముఖ్యమైన గుణగణాలు కలిగినవాడు ఏడు ముఖ్యమైన పనులు ముగించబోతున్నాడు ఈ లోకంలో పుట్టినప్పుడు తిరిగి చనిపోయినప్పుడు ఆయన పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు ఏడు ముఖ్యమైన పనులు చూస్తూ ఉంటాడు అవి చూడండి మరోసారి పాయింట్ నెంబర్ వన్ తిరుగుబాటును మాన్ కుటకు అంటే మనుషులు ఎక్కడ వరద అక్కడ సత్యం తెలుసుకోవడానికి కొరకు ఈ రోజు కూడా అంతే కదా ఈరోజు కూడా ఎందుకంటే వాక్యాలు తిరిగి తిరిగిన పెడుతుంటాయి మనుషులు ఎక్కడ వరద తిరుగుబాటుతనం అంటే ఆపోజిట్ గా వెళ్తున్నారు తిరుగుబాటు అంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు తిరుగుబాటు అంటే అది అర్థం సో వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళు వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళకి సంబంధించి తిరుగుబాటును మాన్పు వేస్తాడు ఆయన ఈయన వచ్చినప్పుడు ఆయన పుట్టినప్పుడు జీవించినప్పుడు ఆయన వాక్యం ప్రకటించేసి మరణించి సమాధి చేయబడిచినాక ఆయన ఏం చేస్తాడు ఇక్కడ ఉంది ఆ పాయింట్ తిరుగుబాటు తనను మాన్పును తర్వాత పాపంను నివారణ చేయటకు పాత నిబంధన కాలాప పుస్తకాలంతా బలు గొరపిల బలు పశువుల బలు పాపంను కపివేసినాయి కానీ నివారణ చేయలేదు కానీ ఇక్కడ ఫస్ట్ టైం వింటున్నాము దా దూత ద్వారా ఇది ఒక మనిషి చెప్పిన వాక్యం కాదు సరాసరి దేవుని దగ్గర నుంచి దూత మాట్లాడుతున్న విషయం ఆయన పాపాన్ని నివారణ చేసేవాడు కాబట్టి ఇది ఈశ్వరం వాక్యం తర్వాత దోషం నిమిత్తము ప్రాయశ్తం చేయటం కంటే ఎట్లా ప్రయాశ్నితం చేస్తాడు తన ప్రాణానికి ప్రయాదానంగా పెట్టి దోషంని నివారిస్తాడు తర్వాత యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచును యుగాంతం యుగాంతం వరకు ఉండు నీతి అంటే నీతి అంటే రక్షణ అనుభవం ఆయన రక్షణ అనుభవం ని పరుశుద్ధ జీవితాన్ని పాప క్షమాపణ పొందిన జీవితమే నీతి జీవితం పాపం నుంచి విడుదల పొందిన జీవితమే నీతి జీవితం కాబట్టి యుగాంతం వరకు ఉండే నీతిని ఆయన బయపరుస్తాడు ఆయన ఒక్కడే బయపరిచేవాడు ఇంకా ఎవరు కాదు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది ఇది అడగల ఎవరన్నా ఈ వాక్యం ఎవరి చెప్పబడింది తండ్రి గురించి చెప్పడిందా కుమార్ గురించి చెప్పబడింది ఈ వాక్యం చాలా తేడా కదా తర్వాత చూడండి దర్శనం ను ప్రవచనం ను ముద్రించటకును అతి పరిశుభేకించటకు అంటే పరిశుదాత్మ అభిషేకం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఒక్కడే పరిశుధాత్మ అభిషేకం ఇవ్వగలడు నీ నీ జనంకు పరిశుద్ధ పట్నంకు వారంలో విధింపబడను కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ డెబ్బై వారాల గురించి కూడా ఉన్నది అంటే ఈ డెబ్బై వారాలలో ఏం జరగబోతుంది అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటు అవ వారము చివరి టైమ్ అనట్టు అంటే లాస్ట్ అవర్ అంటాం కదా డెబ్బై వారం ముగిచ్చిందంటే ఎండ్ అన్నట్ కాబట్టి ఇప్పుడు చూడండి దానికి సంబంధించిన విషయాలు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ఇరవై వచనం తర్వాత జరిగేది ఏంటంటే ఇరవై ఐదవ ఏముందంటే ఇది ఎప్పుడు నెరవేరుతుంది డెబ్బై వారాలు ఇంగ్లీష్లో సెవెంటీ వీక్స్ ఆఫ్ డానియల్ అంటారు డానియల్ సెవెంటీ వీక్స్ అంటారు దానికి రకరకాల బోధాలు నేను విన్నాను ఆ బోధాల గురించి నేను చెప్తాను దాని తర్వాత ప్రభు మనకు ఏ రీతిగా బయలుపరచు కూడా మనం నేను చూపిస్తాను మీకు చూడండి ఇరవై వచనం ఎరుసలేమును మరల కట్టించు వచ్చును అని ఆగ్య బయలుదేరి సమయం మొదలుకొని కాబట్టి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఒక ఆగ్య బయలుదేరిదేంది ఎరుసలేమును తిరిగి కట్టడానికి వరకు ఇది ఎప్పుడైనా నెరవేరిందా చరిత్రలో ఇది ఎప్పుడైనా నెరవేరిందా నిహమి కాలంలో నెరవేరింది కదా ఎజ్రాకాలం నెరవేరుతుంది ఆ మందిరాన్ని తిరిగి కట్టడానికి వరకు నిహమియా ఆ రాజనగర్ నిలబడతాడు కదా ఆయనకి ద్రాక్ష పాత్రను అప్పగిస్తా అప్పగించినప్పుడు దుఃఖముఖంలో ఉంటే ఎందుకు నువ్వు దుఃఖంగా ఉన్నావు అంటే ఇది నా పరిస్థితి అని చెప్తాడు నా ప్రజలు మందిరం లేక ప్రా పట్టణపు ప్రాకరణము కూలిపోయి ఉంటే దుఃఖంలో ఉంటే నేను ఎట్లా సంతోషంగా ఉండగలను అంటే అప్పుడు దా రాజు అంటాడు పోనీ పర్మిషన్ ఇస్తున్నా పోయి కట్టుకోండి అంటాడు మందిరాన్ని అంటాడు ఆ టైం జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది దానికి సంబంధించి కానీ ఇది ప్రకృతి సాధన నెరవేరింది ఇది భవిష్యత్తు నెరవేరబోరే ఎట్లా నెరవేరుతుంది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు చూపించిన విషయం ఏంది ప్రవర్షాన్ని తిరిగి నెరవేరుస్తాడు దేవుడు ఇది గొప్ప జనానికి సంబంధించిన విషయము దాని నీకు నాకు సంబంధించిన విషయం ఎట్లా నెరవేరుతుందని మనం అర్థం చేసుకోవాలి ఎరుసలేము మరలా కట్టించవచ్చునని ఆక్య బయలుదేరిన సమయం మొదలుకొని ఇప్పుడు చూడండి అభిషక్తులకు అధిపతి వచ్చి వరకు ఏడు వారంలో పట్టునని స్పష్టంగా గ్రహించము అంటే 7 వారాలకు జ్ఞాపకం చేస్తున్నారు యాక్చువల్గా అయితే మనకు తెలుసు ఈ క్యాలెండర్ ప్రకారం మనం రూడమీ ఏడు వారాలు అయితే బిబ్లికల్ బైబుల్ ప్రాఫసీ ప్రపంచం ఒక స్టాండర్డ్ అండర్స్టాండింగ్కి వస్తారు ఒక వారంలో ఏడు రోజులు కదా ఒక రోజు ఒక సంవత్సరంతో పోల్చబడతారు బైబుల్ ప్రాఫసీ ఎప్పుడన్నా ఒక దినము ఒక సంవత్సరంతో పోల్చబడతాడు అప్పుడు ఏడు ఒక వారం అంటే ఏడు సంవత్సరంలో ఇక్కడ ఎన్నున్నాయి ఏడు వారా అంటే 7 7 అంటే ఎంత 7 7 ఎంత ఫార్టీ నైన్ అంటే 49 నైన్ ఇయర్స్ అది అట్లా లేక పెడతామన్నట్టు ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో మూడు భాగాలుగా నాకు ఎరువు కట్టించ కట్టించవచ్చునన్న ఆగే బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చి వరకు ఏడు వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము నువ్వు గ్రహించాలది ఫార్టీ నైన్ ఇయర్స్ అవుతుందని తర్వాత ఇప్పుడు చూడండి అరవది వారములు తొందర గల సమయములందు అంతేనా పట్టణకు రాజవీధులను కందకములను మరల కట్టబడను ఎన్ని ఎన్ని వారంలో అరవది వారములు అంటే బాగా అర్థం చేసుకోండి అరవై రెండు వారాలు అంటే ఎంత ఇంటూ సెవెన్ అరవై రెండు వారాలు కదా రో ఒక దినానికి ఒక ఒక దినం అంటే ఒక సంవత్సరం అరవది ఎంత అరవది రెండు దాన్ని సెవెంత్ అని మల్టిప్లై చేస్తే వచ్చేది ఎంత వస్తుంది అరవై రెండు వారాలు అంటే ఇంటూ సెవెన్ అంటే ఫోర్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మంచి జ్ఞాపకం చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయితే ఇప్పుడు అర్థం చేసుకోండి ఇక్కడ వాకెట్ జ్ఞాపం చేసిన దానియాలతో మళ్ళీ దానియల్కి అవి అర్థమైన నాకు తెలియదు కానీ నీకు అర్థం కావాలి అరవై రెండు వారములు తొందర గల సమయంలో ఈ విషయం అర్థం చేసుకోవాలి తొందరగల సమయం అంటే ఫోర్ థర్టీ అయితే ఇయర్స్ తొందర సమయం తొందర అంటే ఏంది తొందర అంటే ఏంది ఫాస్ట్ త్వర త్వరగా గడిచిపోయే కాలం అన్నట్టు తొందరగా సమయం అంటే స్పీడ్గా గడిచిపోయే కాలం నేను నేను కొన్ని సంవత్సరాల క్రితము ఇంటర్నెట్లో ఒకటి చదివిన ఈ రోజులు ఎందుకు త్వర త్వరగా నాకు మీరు మీరు గమనిస్తున్నారా సండే ఎంత త్వరగా వచ్చేస్తుంది టక్ టక్ వెళ్ళిపోతుంది ఈరోజు మండే కూడా అయిపోయింది అంతే కదా చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది కదా అయితే నాకు అనుమానం వచ్చి ఇంటర్నెట్ లో వెతికినా ఎవరైనా సైంటిస్ట్ ఏమన్నా దీని గురించి మాట్లాడతాడేమని ఒక్కటే డాక్యుమెంట్ దొరికింది ఆ ఇండోనేషియా అర్థక్వేక్ అయింది కదా సుమార్త సముద్రంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇట్లా విచ్చుకుందట భూమి అది ఉంది నేను మీకు కావాలంటే కాపీ ఇస్తాను మీకు అందరికి అది అందులో నేను చాలా మంది ప్రొఫెసర్స్ తో మాట్లాడినా అది అంత తప్పు అన్నారు అంటారు వాళ్ళ వాళ్ళట్లా అంటారు కానీ మనకు మనకు ప్రభు చూపించు కూడా మత్తవార్త ఎరునాలు గద్యం నేను నిన్న చదువుతున్నాను నిన్న మధ్యాహ్నం పూట మత్తయసు వార్త ఎరునాలు గద్యం నేను ధ్యానించిన ఆ దినములు ఆ దినములు తక్కువ చేయకపోతే ఏ శరీరం తప్పించుకోవడం అనుంది అంటే దినములు చాలా స్పీడ్గా అయిపోతాయి అన్నట్టు చాలా ఫటాఫట్ ఫటాఫట్ పటాఫట్ అయిపోతా ఉంటాయి దినములు సైన్స్ సైకాలజీలో ఏమంటారంటే మనస్తత్వ శాస్త్రంలో దినములు త్వరగా ఎందుకు అనిపోయినా అనిపిస్తే నీకంటే నువ్వు చాలా బిజీగా ఉన్నావు నువ్వు ఫుల్ వర్క్లో నిమగ్నం అయితే త్వర త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది దినం ఇవి మనుషులు ఈ లోకాతీతంగా చెప్పే విషయాలు వినడానికి మంచిగా ఉంటాయి కానీ మనం ఎప్పుడన్నా కానీ మన ప్రభు వాక్యంతోనే పోల్చుకోవాలి కదా ఇది తొందరగల సమయం అంటే ఇక్కడ ఉందో ఒక సూచన చూడండి ఇక్కడ మరోసారి అరవది వారములు తొందర సమయము అంటే ఫోర్ ఇయర్స్ తొందర సమయం కాబట్టి ఇప్పుడు ప్రార్థం చేసుకోండి అరవతి రెండు వారములు తొందరగల సమయంలో ఎందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును కట్టబడ్డాయి అవి నిజంగానే ఎందుకంటే ఆ మందిరం కూడా కట్టబడాల ఆ మందిరం కట్టబడినాకనే ఏం జరిగిందనేది నీకు తెలుస్తుంది దేశంలో వస్తాడు ఈ లోకంలో పుడతాడు ఈ లోకంలో చూడండి అక్కడ ఈ అరవది రెండు వారంలో జరిగిన పిమ్మట ఏమియూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడను ఎప్పుడది ఈ అరవది రెండు జరిగిన పిమ్మట ఆ దిన రెండు ఆ అరవది రెండు జరిగిన పిమ్మట ఏమియూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడను ఏమి లేకుండా అంటే ఏం చెప్పండి ఏమి లేకుండా అంటే అంటే నీకు ఇంకా ఏ ఏ సూచన గురించి ఆయన ఆయన సమాధి కనిపించదు ఆయన వాస్తవాలు కనిపించవు అన్ని పిచ్చి పిచ్చిగా ఎప్పుడు అక్కడ రోమ్లోనే ఎక్కడ చూస్తాం ద శ్రౌడ్ ఆఫ్ టూరిన్ అని మీరు ఎప్పుడన్నా విన్నరలేదో ఒక పుస్తకమే నేను చదివిన దాని మీద కానీ అవన్నీ నేను అంతగా నమ్మను ద శ్రౌడ్ ఆఫ్ టూరిన్ ష్రౌడ్ అంటే ఏం తెలుసా శ్రౌడ్ అంటే వస్త్రం టూరిన్ అనే ప్రాంతంలో యేసు రవు మీద మరణించినప్పుడు ఆయనకి ఉండే కదా వస్త్రం ఆ వస్త్రం దొరికిందంట అది ఎంత పడుకున్న విషయమో నాకు తెలియదు ఆ వస్త్రముని జాగ్రత్తగా వాళ్ళు కాపాడినరు క్యాథలిక్ మతస్థులు నువ్వు అంటో అబుద్దామని వాళ్ళు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటారు దాన్ని కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటారు ఈ కార్బన్డేటింగ్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ చెట్ట ఉందనుకో దీనికి కార్బన్డేటింగ్ టెస్ట్ చేసి ఎన్ని సంవత్సరాల క్రితంలో చెట్ట చెప్పగలరు అర్థమైందా ఇప్పుడు తవ్వుతే తవ్వకళల్లో ఎముకలు దొరుకుతాయి కదా ఆ ఎముక దాన్ని కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఎముకలు కూడా చెప్తారు కార్బన్ డేటింగ్ టెస్ట్ చాలా మంది నమ్ముతారు డేటింగ్ టెస్ట్ని అట్లనే రాకాశి బలు వెనకడకుండే అనేసి కూడా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు ఫిఫ్టీన్ మిలియన్ ఇయర్స్ క్రితం ఉండేనంట డైనసర్స్ ఈ దేశ వాళ్ళు కార్బన్ డేటింగ్ టెస్ట్తో చెప్తారన్నట్టు ఫిఫ్టీన్ మిలియన్ ఇయర్స్ తర్వాత ఎముకలు ఉంటాయా అంతేనా హేతువాదులు ఉంటారు హేతువాదులు ఏం చెప్తారంటే దేవుడిని అమ్మరు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మనిషి సహ మనిషి ఎట్లా పుట్టిండు మనిషి జీవ కణం నుంచి పుట్టిండు అని చెప్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిన జీవకణం ఇంకా పిచ్చి పిచ్చిగా చెప్తారు అదేదో ఏలియన్ నుంచి వచ్చింది స్పేస్ నుంచి వచ్చింది ఏమేమో చెప్తా ఉంటారు భూమి మీద పడింది ఒక కణము ఆ కణమే మార్కుంటా మార్కుంటా వేల సంవత్సరాలకి అమీబియా అయింది అమీబియా తర అమీబియా అంటే సింగిల్ సెల్ క్రీచ్ అని అంటే ఒకటే కణం ఉంటుంది అందులో అమీబా ఇప్పటికూడా నిలలు ఉంటుంది అది కనిపించదు అది కళ్లకు కనిపించావు అమీబా అవి కండ్లకి కనిపించేవా మైక్రోస్కోప్ కింద పెడితేనే కనిపిస్తాయి అది జెల్లీ ఫిష్ అమీబియా కళ్ళకి అమీబా కళ్ళకి అనిపించదు మైక్రోస్కోప్ మీద పెడితే గాని కనిపించదు అది అమీబా నీళ్ళలో ఉంటుంది ఆ నీళ్ళు కొంతమందికి అమీబియా అనే రోగం వస్తుంది గ్యాస్ ఫామ్ అయ్యేంత జీర్ణం కాకుండా కడుపు నొప్పి అట్లాంటివి వస్తుంది అంటే ఇప్పటికి కూడా ఉంది ప్రూవ్ చేస్తారు నేను చెప్పాడు మీకు అమీబా నుంచి మనిషి వచ్చిండి బయటకి కానీ చెప్తారు కొంతకాలానికి అమీబా నుంచి కోతి పుట్టింది కొంతకాలానికి కోతి నుంచి మనిషి పుట్టిండి అని వాళ్ళు చెప్తారు అన్నట్టు చెప్తారు వాళ్ళు కానీ మనకు తెలిసి దాగదురాజు అంటుడు నేను సృష్టించబడిన నా తల్లి గర్భలను నన్ను సృష్టించినప్పుడు అది నా కళ్ళకు ఆశ్చర్యకరంగా ఉంది అంటాడు కదా మనం అది నమ్ముతున్నామో అది నమ్ముతామా పోతే పిల్లలకు అవే చెప్తారు చిన్నపిల్లలకి అవే చెప్తారు సైన్స్ టీచర్ ఆ మీ మనం పుట్టినము కోతి నుంచి మనం పుట్టినామంటాం అందుకే మనకి కోతి చేసే వస్తాయి మనకంటాం మనుషులు చెప్పే విధానం కానీ మనం నమ్మం వాటిని ఆయన నమ్మనప్పుడు వాళ్ళంటారు కార్బన్ డేటింగ్ తప్ప అంటారు అప్పుడు నువ్వేమంటావు చెప్పవు కార్బన్ డేటింగ్ కరెక్టే అంటారు సైంటిఫిక్గా వాళ్ళు రుజువుపరుస్తున్నారు సైన్స్ సైన్స్ గుణగణమైంది రుజుపరచేదే కదా వాళ్ళు వాళ్ళు రుజువుపరుస్తున్నారు అప్పుడు దాన్ని ఎట్లా కొట్టివేస్తావు కొట్టివేయలేవు కదా అప్పుడు నేను అంటాను నువ్వు రుజువుపరుస్తున్నావు కరెక్టే ఇప్పుడు అమీబా నుంచి మనిషి వరకు ఇష్టపడికి కొన్ని మిలియన్ ఇయర్స్ అయినాయి కదా ఈ అమీబా తర్వాత వచ్చిన జీవం ఏది చూపి అని అడుగుతా దాని కలేబరం చూపి దాని అస్థిపంజరం చూపి అని అడుగుతా నేను వాడు చూపించలేడు అర్థమైంది అక్కడ వాళ్ళు ఓడిపోతారు ఎతీస్టు ఎతిస్టులు ఏమి రుజుపరచలేదు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంది నిన్ను దేవుడు నాకు చూపించాడు నువ్వు రుజుపరచలేవు ప్రకృతి దేశానికి రుజుపరచలేదు నువ్వు అని చూపించలేవు నువ్వు వానికి రివర్స్ పేస్ట్ చేస్తున్నావు సరే కోతి నుంచి కదా మనిషి కుట్టింది కోతి తర్వాత కోతి ఇట్లా నాడి దాని తర్వాత కొంచెం బాడీ ఇట్లా మన స్ట్రెయిట్ అయింది కదా ఇట్లా బాడీ ఉన్నప్పుడు దాని స్కెలిటన్ నాకు చూపి అడుగదా చూపించలేరు ఎవరు అక్కడ మ్యూజియంలో ఉంది ఇక్కడ మ్యూజియం ఉంది అంటాడు నాకు చూపి ఫోటో నేను ఆ మ్యూజియంకి పోను నాకు మటుకు చూపి కోతి నుంచి బాడీ షేప్ ఇట్లా పొడుగు పెరిగినప్పుడు వాడి స్కెలిటన్ నాకు చూపి ముఖం ఎట్లుంటుంది కోతిది మనిషిది ఫ్లాట్గా ఉంటుంది కోతి కదా వాళ్ళ ఆ ముఖము ఇట్లా ఉన్న ముఖము ఫ్లాట్గా అయితున్నట్టు ఎన్ని మిలియన్ సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో నాకు తెలియదు వాళ్ళ ఆ వేల సంవత్సరాలలో ఎన్ని స్కిలిటన్స్ ఉన్నాయి అవి నాకు చూపి అప్పుడు నేను ఒప్పుకుంటాను అలా వాడు చూపించలేడు అర్థమవుతుందండి కాబట్టి మనుషులు వెర్రి వాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అనుకుంటారు కానీ దేవుని దృష్టిలో వాళ్ళు వెర్రి వాళ్ళు వాళ్ళు రుజువు రుజుపరచలేరు అవి కాబట్టి నువ్వు కూడా రుజుపరచలేవు ఎందుకు ను ఆదామాలు నుంచి మనం పుట్టినని చెప్తాం దేవుడు ఆదామాలు సృష్టించాలని చెప్తారు వాళ్ళు ఏమంటే ఏడు రోజులు ఇంత పెద్ద సృష్టిని తయారు చేసి దాని ప్రశ్నిస్తారు దానికి నువ్వు జవాబు కూడా ఇవ్వలేవు ఇస్తావా జవాబు చాలా మంది చేస్తున్నారు ఈ ప్రశ్నలు అరే ఇంత పెద్ద సృష్టిని ఒక ఇల్లుగాటాలంటే నీ సంవత్సరం ఏడు రోజుల్లో ఇంత పెద్ద సృష్టిని సృష్టించగలండి దేవుడు ఎట్లా చెప్పగలవు నువ్వు అంటావు అప్పుడు నువ్వు చెప్తావరే నీ దృష్టిలో రోజు అంటే ట్వంటీ అవర్స్ దేవుని దృష్టిలో ట్వంటీ అవర్స్ కాదు కొన్ని వందల సంవత్సరాలు ఆదికాండం మొదటి అధికారులు మొదటి వర్షానికి చూస్తాం ఆదిందుకు దేవుడు భూమి ఆకాశం సృజించాను దాని తర్వాత రెండో వర్షానికి వచ్చినప్పటికీ టోటలీ అంటే మొదటి వర్షానికి రెండో వర్షానికి ఎన్ని వేల సంవత్సరాల గ్యాప్ విడది అది నువ్వు మాట్లాడితే గ్యాప్ తీరేటప్పుడు ఒప్పుకోడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యం చూపించినా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు తీర్మానిచ్చుకున్నారు సత్యాన్ని ప్రేమించకుండా అందుకే వాళ్ళకి ఇంకా మోసపోతుంది వాళ్ళు ఇంకా మోసపోతూనే ఉంటారు థియరీని నమ్ముకొని మోసపోతారు మనం నమ్ముకొని మోసపోము మనము ఇక్కడ నిదర్శనం ఉంది వాటిని చూసి స్వీకరిస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరిగింది ఇరవై ఐదవ వర్షంలో ఎరుసల మరలా కట్టించవచ్చునని ఆగే బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అంటే మన ప్రభు ఇక్కడ కింద ఉంది అభిషక్తుడు అంటే మెస్స లేదా అంటే ఏ శ్లోక్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టును అంటే ఎన్ని వారాలు ఇక్కడ ఆయన వచ్చే వరకు దానికి ముందు ఎన్ని వారాలు అరవై రెండు అంటే ఎంత అరవై ఇప్పుడు మీరు లెక్క చేయండి అరవై తొమ్మిది అంటే ఎన్ని రోజులు అంటే అరవై రెండు అంటే 483 హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఇయర్స్ కరెక్ట్ లెక్క చేసుకోండి నేను తప్పు చేయకుండా ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి ఫోర్ ఎయిటీ ఇప్పుడు అర్థం చేసుకోండి ఫోర్ ఇయర్స్ గ్యాప్ అన్న విషయాన్ని అంటే ఎప్పుడొస్తుండ అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము 62 రెండు వారములు తొందరగా సమయంలో రాజవీలందు కందకంలో మరణను ఈ అరవై రెండు వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయడను రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుధాలయమును నశింపదురు వాణి అంతము హఠాత్తుగా వచ్చును ఇది తెలుసు అంతం హఠాత్తుగా వచ్చినట్టేది జలపరల గురించి మాట్లాడతాడు కదా నోవా జలప్రల కూడా హఠాత్తుగా వచ్చింది అది అంతం వాళ్ళ ఒక తరానికి అది అంతం అపవిత్రమైన మనుషులకి ఆ ఒక తరం అంతం అట్లనే మత్తవారు తిరుమల దిన ప్రభు చెప్తాడు నోవా కాలము ఏరితగుడను మనుషు కుమ్మని రాక దినముడు అతనే ఉంటాయి అన్నాడు ఎవరు గురితరిగిన సమయంలో జలపెచ్చి వారిని అందరినీ కొనిపోయాను అలాగునలే కాబట్టి ఇక్కడ చెప్తుండ్రు ఆ అంతం అంటే దాని తర్వాత జరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండే కాబట్టి ఇప్పుడు సిక్స్టీ నైన్ ఇయర్స్ తర్వాత వన్ వీక్ గ్యాప్ చెప్తున్నాడు అంటే సిక్స్టీ వీక్స్ తర్వాత వన్ వీక్ గ్యాప్ అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఆ వన్ వీక్ లో ఏం జరుగుతుంది విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడను ఎవరు నిర్ణయించరు దేవుడే కదా నాశనం చేయడం గురించి అతడు అంటే ఈశ్వరు గురించి మాట్లాడుతు ఒక్క వారము ఇప్పుడు ఎన్ని వారం ఒక్క వారం అంటే 69 నైన్ తర్వాత చివరి వారం ఇది 69 వీక్స్ తర్వాత చివరి వారం అతని గురించి మాట్లాడుతు అతడు మరోసారి చూడండి అతడు ఒక్క వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును ఏ నిబంధన కృత నిబంధన చాలా తేటగా అర్థమవుతుంది అయితే ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే ప్రపంచమంతటా తారమారి ఇవి మూడు భాగాలు యాక్చువల్గా ఈ ప్రవ ఈ ప్రవచనము మూడు భాగాలుంటాయి మొదటి భాగము ఆగే బయలుదేరడం ఎవరు ఆ రాజు ఆ రాజు పేరు నాకు గుర్తుకొచ్చలేదు అసురు రాజు నిహమ్య కాలము అసురు రాజుల కాలం దాని కాలము నెప్పుల కాలం అంటే బబులున్ బులం తర్వాత జరిగిన కాలం అసూరు కాలం అది అశురు రాజు దగ్గర నెబుక నిహమ్య కోరేషరేషన్ కరెక్టా కోరేషు రాజు అసురు సైరస్ కోరేశ్వరాజు రాజు దగ్గర నుంచి ఆగ్య బయలుదేరిన కాలం మొదలుకొని అది మొదటి భాగం కాబట్టి మొదటి భాగము కోరేశ్వరాజుకి సంబంధించింది రెండవ వరం అంటే ఆగ్య బయలుదేరిన కాలం ఎప్పుడది నలభై రెండు వారాలు నలభై రెండు వారాలకి ఆగ్య బయలుదేరింది దాని రెండవ భాగము అరవై వారాలు ఏడు వారాలు ఫస్ట్ 7 వారాలు కదా అంటే ఫస్ట్ ఏడు వారాలు అంటే ఫార్టీ నైన్ ఇయర్స్ సెకండ్ వచ్చి అరవై రెండు వారాలు అదే ఈ అరవై రెండు వారాలు ఎక్కడ చూస్తాం అంటే మలాఖీ గ్రంథం మొదలుకొని మత వరకు అరవై రెండు గ్యాప్ అది అంటే మనం మలాఖీ గ్రంథం ముగించినప్పుడు మతయువార్త ఆరంభమయ్యేటప్పటికి త్రీ ఎంత ఫోర్ హండ్రెడ్ అండ్ 34 ఫోర్ ఇయర్స్ గ్యాప్ అయితే ఇది చాలా అసలు చాలా సమస్యలు దగ్గర దగ్గర నాకు జ్ఞాపకం కాడికి మనం ఇప్పుడు యాంటీ కాలేజ్ ఆ టైంలో ధ్యానించిన ఇది మోస్ట్ ఫిఫ్టీ టెన్ ఇయర్స్ అవుతుందా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం మలాకి గంధం ముగించగానే మలాకి గంధం ముగించి మత్స్వార్త ఆరంభమయ్యేటప్పటికి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ అన్నట్టు దీన్ని థియలాజికల్ బుక్స్లలో సైన్స్లో వాళ్ళ థియాలజికల్ కోర్సెస్లలో సైలెంట్ పీరియడ్ అంటాం నిర్మానుషమైన కాలం ఎప్పుడు మాలాకి గ్రంథం ముగించినప్పుడు మత్తవార్త కాలం అంటే మన ప్రభు పుట్టే కాలాన్ని ఆరంభించోర్ హండ్రెడ్ ఇయర్స్ సైలెంట్ పీరియడ్ రాజులు లేరు విశల్పలకి ప్రవక్తలు లేరు యాజకులు లేరు మనుషులు ఎవరు వారు జీవించారు మాలాకి గ్రంథం ఎంటైటై మాలాకి గ్రంథం హెచ్చరిక మనుషులే మీరు ఇట్లా జీవిస్తారు అట్లా జీవిస్తారు కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి ఎప్పుడైనా మారండి నాకు ఇష్టమా మీరు ఇట్లా చేస్తే మీరు తప్పులు చేస్తూ బల్లు అర్పిస్తే నాకు ఇష్టమా మీ బల్లు నేను అసహించుకుంటున్నాను మీరు అపవిత్రమైన జీవిస్తాం జీవిస్తూ దశమభాగం నాకు అర్పించడం నాకు ఇష్టం అనుకుంటున్నారా మీ మనసుని నా తట్టు తిప్పుకోండి అన్న హెచ్చరికలు మనం చూస్తాం అల్లక గ్రంథంలో ఆ ముగించినాక ఆ చివరి ఆజ్ఞ ఫోర్ ఇయర్స్ సైలెన్స్ ఇస్రాల్ ప్రజల జీవితాలలో ఇంకేం లేదు అన్నట్టు అంటే వాళ్ళకి భక్తి లేదు ఏమి లేదు బలర్పించడం లేదు అనుదిన బలు లేవు అన్నీ బంద్ ఈ వాక్యం ప్రకారంగా ఎందుకు బంద్ అయిపోయినాయి తెలుసు ఆ విషయం కాబట్టి సైలెంట్ పీరియడ్ తర్వాత ఆ చివరి ఏడు వారాలు మన ప్రభు టైం కాబట్టి సిక్స్టీ వీక్ ఎండ్ అయినప్పుడు ఆ లాస్ట్ వీక్ గురించి మన ప్ర మన ప్రభు గురించి ఇక్కడ చెప్పబడింది వారి అంతము హఠాత్తుగా వచ్చును ఇరవై ఏడవ వర్షం చూసాం అతడు ఒక్క వారం వరకు అంటే సెవెంటీత్ వారం అది అతడు ఒక్క వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అంటే ఆ వారంలో కదా ఆ ఒక్క వారంలోనే ఆయన మరణ భూస్థాపన పురోధన జరగడము దాని తర్వాత అనేకులకు క్రొత్త నిబంధనను అర్ధ వారం నకు బలిని నైవేద్యమును నిలిపివేయును అర్ధ వారం అంటే చెప్పండి 7 వీక్ సెవెన్ డేస్ ఇన్ ఎీక్ అంటే అర్ధవారం అంటే త్రీ అండ్ హాఫ్ ఒక వారం ఒక దినం అంటే సంవత్సరం అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఆయన ఆయన మరణించే టైం 3 అండ్ హాఫ్ ఇయర్స్ యాక్చువల్ అది చెప్తున్నాడు ఆయన పట్టపడడం ఇవన్నీ జరిగే టైం ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టైంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పబడించలి నైవేద్యములను నిలిపివేయును అర్ధవారం బలి నైవేద్యం నిలిపివేయును అంటే ఆయన ఎప్పుడైతే మరణిస్తాడో బలులు బంద్ అయిపోతాయి అది విధానం ఆయన ఎందుకంటే ఆయననే శ్రేష్టమైన బలి కాబట్టి ఆయన జీవితం బలిగా అర్పించబడ్డాక ఇంకా వేరే బలులతో పని ఉండదు అది ఆగిపోతుంది అని చెప్తున్నాడు అది ఆగిపోవాలంటే మందిరం ఉండద్దు మందిరం ఉంటే ఆరంభిస్తారు మనుషులు కంటిన్యూ చేస్తారు ఇప్పుడు రెండు సంవత్సరాలు మందిరం లేదు ఒకవేళ ఉనింటే ఈరోజు కూడా బలు అర్పించేవాళ్ళు మళ్ళీ దాన్ని ఆపివేసిండు ఆయన మరణం ద్వారా ఆయన మరిస్తే ఆ దేవాలయం కూలిపోతుంది కదా తర్వాత ఆయన ప్రవచం చెప్తాడు వాళ్ళు ఎక్కడ మతేశ్వార్త ఇరవై నాలుగో మనం చూస్తుంటాం కదా ఇది బాగుంది చూడు మందిరము ఆయన స్టార్టింగ్ మొదటి వర్షంలో బోధ కూడా ఈ ఈ మందిరం ఎంత బాగా కట్టబడింది చూడు అంటే ఈ రాతి మీద రాయి నిలబడదని చెప్తాడు కదా అది పడదలోయబడునని చెప్తాడు అంటే ఎంత బాగా కట్టబడినను తర్వాత ఏమిటంటే మీతో నిస్ట్ అయినా చెప్తున్నాను అంటాడు చూడండి ఒకసారి మత ఇరవై నాలుగు అధ్యాయం ఆయన మాట ఏ తీరి మనం అర్థం చేసుకోవాలా చూడండి ఇరవై అధ్యాయం మొదటి ఏసి దేవాలయం నుండి బయలుదేరి వచ్చగా ఆయన శిష్యులు ఈ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించి చూపింపవచ్చిరి అందుకని మీరు ఇవన్నీ చూచున్నారు కదా రాతి మీద రాయి ఒక్కటే నేను ఇక్కడ నిలిచి ఉండకుండా పొడద్రోయబడి నన్ను మీతో చూడండి నిశ్చయంగా చెప్తున్నా వార్త నేను నిశ్చయం అంటే ఇంకా అది అన్న డౌటే లేదు కాబట్టి అది కష్టంగా లేదు కదా ఈ రోజు మనం అందరం దానికి సాక్షులం ఈ రోజు ఎరుసలేమ మందిరం ఇస్రాయల్ దేశంలో ఎరుసలేములో ఆ మందిరం లేదు కాబట్టి బరువులేవు ఈ ప్రవచనం నెరవేరింది ప్రకృతి సహజంగా కానీ నేను మనం మనం చూలసిన విషయం ఏంటంటే ఇవన్నీ మన కాలంలో రివర్స్ వస్తున్నాయి అర్థమవుతుందా అనుదిన బలు ఎవరు చెప్పండి ఇప్పుడు మన కాలకొచ్చినప్పటికీ గొప్ప అందరు వాళ్ళలో చివరి మరణించేంత వరకు అనుదిన బలులే వాళ్ళు చివరి వాడు మరణించాక నిలిపివేయబడతాయి అనుదిన బలు బంద్ అయిపోతాయి అందరు మరణిస్తారు ఆ విషయాన్ని ప్రభు మనం చూపిస్తుంది ఇంతకాలం కాబట్టి మన ప్రభుత్వ జీవితంలో ఇది నెరవేరింది ఈ ప్రవ ఈ ప్రవచనాలన్నీ నెరవేర్ అయిన జీవితంలో దాని చూపించినట్లు ధాన్యాలు ఆ రీతికి అర్థం చేసుకుంటూ మనకు తెలియదు కానీ మనకు మటుకు ప్రభు వాటిని ఈరోజు చూపిస్తుండు ఆ రీతిగా మన ప్రభువు ఏ రీతికైతే ఆయన మరణం ద్వారా అనుద్రబనులు ఆగిపోయినాయో యుగ సమాప్తికి వచ్చినప్పటికీ గొప్ప జనం కూడా మన ప్రభుకి ప్రతినిధి లాగుంటారు ఈ రోగం ఎప్పుడు వారి వ్యక్తి ప్రసాదం వచ్చినప్పుడు గొర్రె పిల్ల వస్త్రాలను ఎప్పుడు గడుపుకున్నారు వాళ్ళ రక్తంలో గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలని మహాశ్రమలలో ఉన్నప్పుడే కాబట్టి ఇందాక చూసినాము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షంలో దాని గ్రంథంలోని ఆయన సర్వనతిని భక్తులని వాడు నలుగు కొడతా ఉన్నాడు ఇప్పుడు రెండు వేల ఈ రోజు కూడా నలుగొట్టబడతా ఉన్నాం మనం అందరం ఎవరిచ్చిన అధికారం ఎవరికి అధికారం ఇచ్చి ఈ లోకపు రాజుకి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆఫ్ దిస్ ఎయిర్ అంటాం కదా వాడికి ఇచ్చిన అధికారమని మనం చూసిన వాక్యం కాబట్టి ఇక్కడ ఇరవై ఏడవ వర్షంలో అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధ వారం నాకు బలి నైవేద్యం నిలిపివేయును హేమైనది నిలుచు వరకు నాష్టము చేయవాడు వచ్చును తర్వాత వస్తున్నాడు వీడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఈ వాక్యాన్ని ఈరోజు అంత ప్రపంచంలో ఆ నిబంధనని ఇక్కడ ఇంత తేటగా ఉంది కదా ఇరవై ఏడో అతడు ఒక వారం నాకు అనేకులకు నిబంధన స్థిరపరచును వలిని నైవేద్యం నిలిపివేయును అయితే ఈ వాక్యాన్ని వాళ్ళు అంత్యక్రీస్తుకి పోలుస్తూ ఉంటారు బైబుల్ కాలేజీలలో ప్రపంచమంతట బోధలు అది ఏ రీతి కూడా ఇప్పుడు నిబంధన అనేకులతో నిబంధన చేసేవాడు వాడు ఎట్లా నిబంధన చేస్తాడు నిబంధన అంటే మనకు తెలుసు బైబుల్లో పాత నిబంధన కొత్త నిబంధన నిబంధన అనేది మన ప్రభుకి సంబంధించింది కానీ సైతం గిట్ట వాడు ఎట్ట నిబంధన చేయగలడు వాడు నిబంధన చేయలేడు కదా వానికి అధికారం లేదు నిబంధన చేయడానికి వాడు ఒప్పందం చేసుకోగలడు అగ్రిమెంట్ అంటాను ఇంగ్లీష్లో వాడు ఒప్పందం చేసుకుంటాడు కానీ నిబంధన చేయలేడు వాడు వానికి వానికి లేదు అవకాశం కాబట్టి నిబంధన అనేది కేవలం మన ప్రభుకు సంబంధించిన పదమే ఆయన తప్ప ఎవరు నిబంధన చేయలేరు కానీ ఈ లోకంలో ప్రపంచంలో బోధ ఏంటంటే సైతాను నిబంధన చేస్తున్నట్ట మనుషులతో రాజులతో నిబంధన చేస్తున్నట్ట వాడు నిబంధన చేస్తాడు వారి అనుచరులు అందరూ ఎరుసలేం లో పోతారు ఆ మందిరం తిరిగి కడతారు అందులో బరులు అర్పిస్తారు మనుషులు గ్రహించారట వాడు అర్పించే వాడు ఎప్పుడైతే చెత్త చెదారం అర్పిస్తాడో అప్పుడు వాళ్ళ కళ్ళు తెచ్చబడతాయట అటువంటి సంబంధించిన ఒక్క వాక్యం మీకు ఎక్కడ అనిపించదు బైబుల్లో కానీ ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ అదే బోధన నమ్ముతూరొచ్చు కానీ మనకు బట్టి ఇక్కడ చాలా తేడా చూపించింది అభిషక్తుడే దాన్ని ఆపివేస్తాడు ఆయన మరణం ద్వారా అనుదిన బలు ఆపివేయబడుతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మనకు చూపించు దాని తర్వాతనే ఆయన కటాఫ్ ఆఫ్ చేయబడినాకనే హేమైన నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును నాశనము చేయవానికి దానివల్లనే నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగ జరిగింది చూడండి మనసారి హేమైన నిలిచే వరకు నాశనము చేయవాడు వచ్చును మనం ప్రవారం చూసినాం నాశనం ఎవరు నిర్మయ గ్రంథాలు చూస్తున్నాం మనం నెబు జరదాన్ ఓ అర్థమవుతుంది ఇప్పుడు కరెక్షన్ నెబు జరదాన్ అనేవాడు క్యాప్టెన్సరి క్యాప్టెన్ అతను ఇస్రోల్ పేల మీద వచ్చి పడినట్టు మనం చూస్తా ఉంటాం నాశనం చేసిండు వాడు మొత్తం ఆర్మార్ చేసిన మనం చూసిన పోయినవారం వాడు మొత్తం దేశాన్ని కొలగొట్టిండు ధనవంతుల ఇళ్ళన్ని కూలగొట్టిండు గొప్ప వాళ్ళ ఇళ్ళన్ని కూలగొట్టేసిండు ప్రాకారాలు పడగొట్టిండు మందిరంని కాల్చివేసి కరగదీసేను అక్కడ కరగదీసి ఆ ఇత్తడి కరగదీసి దాన్ని మొత్తం తీసుకొని పోయిండు అంటే అంతగా నాశనం చేసిండు వాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇవి అనేక సార్లు నెరవేరినాయి ఒకసారి మందిరా కాల్చండి కరెక్టే ఇప్పుడు చూడండి చివరికి వాగలు నాశనం చేయవాడు వచ్చును కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోలే నాశనం చేయడానికి ఎవడిచ్చిండు అధికారం ఆయన ఆజ్ఞ లేని తల వెంటలో ఒకటి రాలేదు మరి వీటికి ఎందుకు అధికారం ఇచ్చింది దేవుడు మనం అదే చూసినాం ఆరవ బూరలో ఆ నలుగురు దూతలు బంధింపబడిన నలుగురు దూత్తులు విడిచిపెట్టబడిరి ఎందుకు విడిచిపెట్టబడిరి మనుషులలో మూడవ భాగంను సంహరించినకు ఆజ్ఞ బయల్దేరను వాళ్ళకి ఆజ్ఞ అనుగ్రహించబడింది కాబట్టి ఇక్కడ కూడా అంతే నిపుజరదానికి దేవుడు పర్మిషన్ ఇచ్చిండు లేకుంటే ఆయన మందిరం అంతా పరిశుద్ధంగా ఉన్న మందిరాన్ని కాల్చి వేయడానికి ఎట్లా ఎట్లా అధికారం ఇస్తాడు దేవుడు ఆయన ఆగలేకుంటే ఏం జరగదు కదా సార్వభౌముడు ఆయన అధికారం ఆయన పర్మిషన్ ఇవ్వకుంటే తల వెంటకలు ఒకటి మనము ఈ ఇటుక ఎక్కడి నుంచి అక్కడ పెట్టలేమంటాము ఇవన్నీ తెలుసు మనకి ఈ విషయాలు కాబట్టి ఆ నాశనం చేయవాడు వచ్చి మొత్తం దేశాన్ని కాల్చేస్తుంటే ఇరిమియా చూస్తాడు అవన్నీ విషయాలు దర్శనంలో ఇరిమియా కనిపిస్తుంటదా దర్శనంలో అంతా అంత భయంకరంగా ఆ దేశాన్ని కాల్చివేసినట్లు అతను ఎంతగానో ఏడుస్తున్నట్టు మనం చూస్తాం కదా విలాపవాక్యం చివరి అధ్యయనం చేయాలని ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్ని లాస్ట్ చాప్టర్ అది చాలా క్లియర్గా రాస్తాడు ఆయన దర్శనం నిర్మియా చివరి పుస్తకం చివరి అధ్యాయంలో ఉంటుంది ఆ విషయాలన్నీ కాబట్టి నాశనం చేయవానికి నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావల్ని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగ జరుగును ఎంతమంది చదువుతున్నారు దాన్ని గుడ్డిగా మరోసారి చదవండి మీరు ఏం జరుగుతుంది నాశనం చేయవాడు ఫస్ట్ నాశనం చేస్తారంట దాని తర్వాత వాడు కూడా నాశనం అట్లనే వాడికి చూడండి వానికి కూడా నాశనం అవుతుంది కాబట్టి వాళ్ళ అంటే ఫస్ట్ వాడు నాశనం చేస్తాడు దాని తర్వాత వాడు నాశనం ఎత్తాడు ఈ విషయం మనకి ఎన్నిసార్లు ప్రభు చూపించిండు ఇక్కడే కాదు యేసు గంధాలు చూపించిండు జగలు చూసినాం మనం మొదటి రెండు గుంపులు తెగవేపడి చతురు మూడో గుంపులు అగ్విలో నుంచి బంగారము కుటం వేసి వెండిని శోధించినట్టు నేను శోధిస్తాను అన్నట్టు కాబట్టి మూడో గుంపుని అరితిగా బయటికి మొదటి రెండు గుంపులు నాష్టం ఓకే ఫస్ట్ వీళ్ళని అందుకు నేను ఈ విషయం అర్థం చేసుకున్నా బబులు నీ ఎందుకు లేపిండు అశ్వరిని ఎందుకు నేపీడు అశ్వరికి బుద్ధిజపడానికి కోరు నేపీ పారశకులను పారశి బుద్ధిజపడానికి కోరి నేపీడు అలెగ్జాండర్ని గ్రీస్ దేశస్తులని గ్రీస్ దేశస్తులని అట్లా ఒక్కొక్క రాజుకు ఒక ఒక దేశం నువ్వు పోయి ఆ పలాని దేశాన్ని శిక్షించమని పంపిస్తాడు దేవుడు ఆ దేశ మీద ఇంకొక దేశాన్ని శిక్షకు పంపిస్తాడు ఎందుకు పంపిస్తాడు మీరు చెప్పండి ఎందుకు పంపిస్తాడు ఎప్పుడైతే మీరు నెప్పుకద్జర్కి సంబంధించిన విషయాలు ధ్యానిస్తారో దాని వలనతో మాట్లాడతాడు దాని వెళ్ళి చెప్తాడు నెప్పుకద్ నువ్వు బహుగా గర్వించిన రాజా అని చెప్తాడా లేదా బహుగా గర్వించిన అందుకే నీ శిక్ష రాబోతుంది ఆ నేనే ఈ లోకానికి దేవుడిని అనుకున్నాడు ఆయన హేరో అనుకున్నా లేదా సేమ్ తలంపులు రిపీట్ అవుతా ఈ రోజు ప్రపంచంలో నేనే గ్రేట్ మా చర్చే గ్రేట్ అది నెబ్బుగా అంటే బబులు నువ్వు ఆత్మ అది మెంబడిస్తుంది నెబ్బుగా ఆత్మ ఈ రోజు కూడా మనిషిని మెంబడిస్తుంది నువ్వు పెద్ద చర్చ కట్టుకుంటే నువ్వు విరదిగుతున్నావు నేనే గ్రేట్ నేనే గ్రేట్ అనుకొని విరదిగుతున్నావు ఒక్కసారి అవన్నీ కొలాప్స్ అవుతాయి పెద్ద పెద్ద చర్చలు కొలాప్స్ అవుతాయి ఎందుకు కొలాప్స్ అవుతాయి నీకు తెలుసు దాని వెనకాల ఎంతమంది పొలిటీషియన్స్ పడింటారు కాబట్టి ఈ నలుగురు దూతలు విడుదల గెలిపింపు పడినరు వాళ్ళకి ఆజ్ఞాయిచ్చిండు మనుషులు మూడో భాగం సంహరించడానికి అంటే అందరు మరణిస్తారు గొప్ప జనం మూడో భాగం అంటే మీకు తెలుసు మనుషులు మూడో భాగం మొదటి రెండు గుంపులు మీకు తెలుసు మూడో భాగం మీకు తెలుసు నాలుగో భాగం గురించి మీకు తెలుసు నాలుగో భాగం ఎప్పుడు బయట ఉంటుంది మొదటి మూడు గుంపులు లోపలనే ఉంటాయి కాబట్టి ఆ మూడో గుంపు మీద ఆ మొదటి రెండు గుంపులు పడుతున్నాయి ఆ మొదటి రెండు గుంపులలో మొదటి గుంపు గురించి మేము మీకు నేను తేళ్ల గురించి తేళ్ళ ఏం చేస్తాయి మూడో గుంపుని చిత్రవద ఉంటాయి దాని తర్వాత సర్పములు ఏం చేస్తాయి చిత్రవద చేయబడ్డ గుంపుని సంహరిస్తాయి వాళ్ళని శాశ్వతంగా మరణానికి అప్పగిస్తాయి ఎందుకంటే సర్పమంటే పాయిజన్ కదా దాన్ని విషయం కాబట్టి ఆ దాని నుంచి ఎవరు విషయం చెప్తున్నాను కానీ వాళ్ళు వీళ్ళని శిక్ష పాత్రలుగా చేసినాక వారి మీదికి అదే శిక్షను ప్రభు నడిపిస్తాడు ఆ కత్తి వాళ్ళ వెంట పడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం నాశనము చేయవాడు నేను నాష్టము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి దాని వల్లనే నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగూ జరుగును అంటే ఆ లాస్ట్ అవర్ ఏం జరుగుతుంది అని చెప్తున్నాడు వాడు నాశనం చేసినాక వాడికి కూడా అదే నాశనం వస్తుంది అంటే తేళ్లు సర్పములు శాశ్వతంగా నరకానికి పోతాయి అనేది అక్కడ కంక్లూడ్ చేస్తున్నాడు ఇది నేను అనుకుంటే ఇవి ఏ కామెంటుల్లో మీకు అలా కనిపించాం అండ్ షూర్ ఖచ్చితంగా కనిపించవు ఎవడైతే నాశనం చేస్తాడో వాడు నాశనం అయిపోతాడు ఎందుకంటే మనం ప్రగడ కూడా చూస్తాం చివరి భాగం చూడండి ఎన్నిసార్లు మీరు ధ్యానించు ప్రగడం గ్రంథం చివరి భాగం ఎక్కడ చూస్తాం ఇరవై రెండు అన్యాయం చేయవాడును వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపత్రినవాడు ఇంకనూ అపత్రుడుగానే ఉండనిమ్ము నీతి ఇంకను నీతి ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఎన్ని చెప్పండి ఎన్ని గుంపులు చిబ్బరి అధ్యాయ నాలుగే ఉంటాయి నాలుగే ఉంటాయి అక్కడ నీకు తెలుస్తుంది దేవుని యొక్క ఆత్మ మన మనతో పాటు ఉన్నాడని దేవుని యొక్క ఆత్మ అంత పాటు ఉంది చివరి గుంపు లక్షణాలు సంబంధించి చివరి గుంపు నీ నీ స్థితిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అని చెప్తున్నాడు ఎందుకు నేను త్వరగా వచ్చిన్నాను అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనూ ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధంగానే ఉండనిమ్ము అంటే నీతిమంతుడు పరిశుద్ధుడుగాడా నీతిమంతుడు పరిశుద్ధుడుగాడా అవి రెండు గుంపులు చాలా క్లియర్ గా చూపిస్తాడు చివరి పుస్తకం వరకు మనకు అవి చూపిస్తూనే ఉన్నాడు దేవుడు ఆయన అంత దయగల దేవుడు అంత ప్రేమ దేవుడు ఎందుకు స్పెషల్గా నీకు నాకు చూపిస్తున్నాడు చివరి వరకు ఇట్లానే ఉంటాయి ఈ గుంపులని చూపిస్తున్నాడు కాబట్టి ఏ గుంపులు ఉన్నవో తెలుసుకోవడం నీ బాధ్యత కానీ తెలుసుకోరు క్రైస్తవ జీవితం ఎందుకంటే మతపరమైన జీవితంలో వీటిని స్వీకరించలేదు ఎందుకంటే ఇవి బుద్ధిహీనులకి కనిపించవని ధాన్యలు గ్రంథాల మనం చూస్తున్నాం కదా వాళ్ళు చూడలేరు ఇవి బుద్ధిమంతులకే దుష్టులకి కనిపించవు కరెక్ట్ దుష్టులకి కనిపించవు కానీ బుద్ధిమంతులకు కనిపిస్తాయి ఇప్పుడు దుష్టుడు అంటే సైతాను కదా కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఏది తేళ్ళు ఏది సర్పం అన్యాయం చేసేవాడవాడు అపవిత్రుడు అదే ఏది అన్యాయం అన్యాయం చేసేది ఏ గుంపు వాళ్ళ మొదటి నుంచి న్యాయం లేదు కదా కాబట్టి ఫస్ట్ గుంపు సర్పంలే అపవిత్రత అపవిత్ర జీవించేవాడు తేళ్ళు అన్న గుంపు తర్వాత నీతి మంతుల గుంపు గొప్ప జనం పరిశుద్ధులంటే లక్ష నలభై నాలుగు మనం ముగించవచ్చు కదా ఒక వాక్యం చూపించేసి ముగిస్తాను లూకాసు వార్తలో మన ప్రభు ఒక మాట మాట్లాడతాడు అది నాకు చాలా కొన్ని సంవత్సరాల క్రితం నేను విన్నాను నాకు అది ఎప్పుడు వెంటాడుతాడు కదా వాక్యం లూకాసు వార్త పంతొమ్మిదో దేము ఇదే వాక్యము ఏషాయ గ్రంథంలో కూడా మనకు అనిపిస్తుంటుంది లూక సువార్త పంతొమ్మిది అధ్యాయము ఈ వాక్యాన్ని నేను చూపించి ముగిస్తాను ఈ రోజుకి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం పంతొమ్మిదవ అధ్యాయము ఈ నలభై వచనం ఎందుకు ప్రభు మనకి ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తుంటాం వాక్యాన్ని ముగించే సమయం ప్రార్థనలో కొంత సమయం ముందు ఈ విషయాన్ని మనం గ్రహించాల ఆయన పఠనమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చను అంటే ఎరుసలేంపట్నం లేక ఇసాల్పేద చూడడానికి వచ్చినప్పుడు ఎరుసలేంపట్నంలో అంతా భక్తిగా ఉంటారు మనుషులు 44 1944 నైన్టీన్ ఫార్టీ ఫోర్ కదా ఫార్టీ వన్ నుంచి ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ప్రవచనం చూడండి నలభై రెండవ నీవును ఈ నీ దిన ఆ చివరి గడియ లాస్ట్ అవర్ చివరి గంట నీవును ఈ నీ దినమందరిను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి ఎందుకు మరుగు చేయబడ్డాయి ఇస్సల్పల గురించి మాట్లాడుతుండే విషయం అని మీరు అనుకుంటున్నారా ప్రకృతి శాసగా నెరవేరు కరెక్టే వాళ్ళ కళ్ళకి మరుగు చేపడ్డాయి ఇవన్నీ సత్యాన్ని కానీ ఇది యుగ సమాప్తిలో మన వస్తుంది వాక్యం ఇప్పుడు చూడండి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవి చాలా ముఖ్యమైన వాక్యం అది ఆయన నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటేవి ఇసల్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను దర్శించినప్పుడు నువ్వు దాన్ని గ్రహించలే ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు నువ్వు గ్రహించలే ఆయన రెండోసారి వస్తుడు నువ్వు గ్రహిస్తావా ఇన్ ద టైమ్ ఆఫ్ దేర్ విజిటేషన్ అని ఉంది అక్కడ వాక్యం ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బైబుల్ ఎవరు తెరదు చదువు అదే ఇదే వాక్యం తెలుగులో ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటవి గనుక నీ శత్రులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసిది గెరవేసిండ్రు రౌండ్ ఆఫ్ చేసేసి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనియనని దినములో వచ్చు రాతి మీద రాయి నిలిచి ఉండని ఉండని అని దినములో వచ్చునని చెప్పాను ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది అంటే మీరు అర్థం చేసుకుంటారు రాతి మీద రాయి ఉండకుండా పడదోస్తాను ఇక్కడ అది సంబంధించింది మందిరానికి సంబంధించిందా మనుషులకు సంబంధించిందా మనకు తెలుసు మందిరానికి సంబంధించింది కానీ ప్రకృతి సహజంగా ఇసరబ్యాలి మందిరం ఆత్ ఆత్మీయంగా క్రైస్తవుల మందిరం కాబట్టి రాతి మీద రాయి ని కుండదు అని చెప్తున్నాడు ఇక్కడ నువ్వు కట్టుకున్న రాళ్ళు వేరే కదా వేరే ఒక ఏసు అన్న రాయిని కట్టుకున్నావు కాబట్టి అవి ఉండవు నిలబడవు నిజమైన రాయి మీద నువ్వు కట్టబడితే ఉంటావు మంచి నీళ్ళ మీద బండ మీద తన ఇల్లు కట్టుకున్నావు ఇన్ ద టైమ్ ఆఫ్ దర్ వెజిటేషన్ అని నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముఠడి వేసి అన్ని పడకాలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి బాగా తెలుసుకు నీతోనూ నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీళ్ళలో రాయి మీద రాయి నిలిచి ఉండే నీ దినములు వచ్చినవని చెప్పాను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేతో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడినది అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి తీవ్రని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించను ఇన్ ద టైమ్ ఆఫ్ దర్ విజిటేషన్ ఒకసారి యశా గ్రంథము పదవ అధ్యయము ఇదే వాక్యం అక్కడ మనం చూస్తూ ఉంటాం ఇది కొత్త నిబంధనకు సంబంధించిన వాక్యము మనం యేష గ్రంథంలో పాత నిబంధనకు సంబంధించిన వాక్యం చేస్తాం అంటే అక్కడ నెరవేరింది మళ్ళా మన కాలానికి తీరు వస్తుంది అని చెప్తున్నాడు ప్రభు ఈరోజు లేదు ఇంగ్లీష్ బైబుల్ యగ్రంథము పదవాధ్యాయము మూడవ వచ్చినేషన్ కింగ్ జేమ్స్ లో లేదు అట్లా ఇన్ ద డే ఆఫ్ విజిటేషన్ ఉంది ఇక్కడ కింగ్ జేమ్స్ లో ద డే ఆఫ్ రెకర్డింగ్ అని ఉంది ఎవరి దగ్గర ఉంది కింగ్ జేమ్స్ చదువు టెన్ త్రీ <laughs> the K-4. Say it now. Say it now. I walked in the zoo with the heart of the visitation. From the moment of visitation, and in the visitation, yes. fish shall come from it. Faithful womb will, will be free for them, and may they leave your glory. And then... <laughs> and what will you do in the day of visitation and in the desolation we shall come from far to whom will you flee or for help and where will you leave your glory in the day of your visitation em jarutundi neeku nashtame tatasti istundi aneyu tnadu ha aaloje tarayidunna ee em cheyadu saayam undu undu cheppullo yedu baari povudhi ye entha biharisharelele adu vasindu ఏ వర్షన్ చూసినా కానీ నాకు గ్యాప్ వరకు వస్తలేదు నా దాంట్లో వర్షన్స్ లేవు కానీ ఇన్ ఇన్ ద డే ఆఫ్ యూర్ రెకర్నింగ్ అని ఉంది అది ఏ వర్షన్ అని నాకు తెలియదు ఇన్ ద డే ఆఫ్ యువర్ రెకనింగ్ పర్లేదునే దర్శన దినమున దూరం నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమీ చేదురు ఇది గొప్ప జనం గురించి చెప్పుకుండా వాట్యం ఇది తర్వాత మూడు గుంపులు కూడా సర్పములు తేళ్ళు సహాయం నందుటకు ఎవరి వద్దకు పారిపోదురు ఎక్కడ పోలేం కదా మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు అంటే ఎండ్ టైమ్స్లో వీళ్ళంతా ధనాన్ని ఆర్జించుకుంటున్నారు ఎక్కడ తీసుకుపోతారా వారి లాస్ట్ కి డే ఆఫ్ విజిటేషన్ ఆయన వచ్చే టైంకి ఇన్ దే ఆఫ్ యువర్ విజిటేషన్ నిన్ను దర్శించే కాలం అది ఈ లోకంలో ప్రభు వచ్చే కాలంలో నీ పైసలు ఏం చేసుకుంటావు అని నువ్వు బాగా డబ్బు సంపాదించుకున్నావు ఆ మీ ఐశ్వర్యం ఎక్కడ దాచుకుంటావు అప్పుడు వారు చెరపట్టబడి బడిన వారి క్రింద దాగుకొనుచున్నారు ఎవరు సర్పంల క్రింద దాచుకుంటున్నారు వారు హతలిన వారి క్రింద కూలుచున్నారు ఇలాగ జరిగినను యహోవ కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది అసుర్ అంటే సర్పంలకు సంబంధించింది అసలు అసురులకు శ్రమ వారు నా కోపం నాకు దండము అంటే ఎట్లం చేసుకుంటారు మీరు నా కోపం నాకు దండము అంటే ఏం చెప్పండి నా కోపం అది నా కోపము నేను వారి ద్వారా వాడుకున్న అసలు వాడుకున్నాను కాబట్టి తాతల్ మన పూర్వీకుల కాలం మొదలుకొని ఈరోజు వరకు కూడా ఆయన శత్రువులని ఆయన సాధనం లాగా వాడుకుంటున్నాడు ఒక పానీ ఒక పాత్ర లాగా ఆ గణహీనమే ఘట్టం ఒక సాధనం లాగా దండం లాగా వాడుకుంటున్నాడు శిక్షించడానికి కాబట్టి నేను పోయిన వారం వినని అనుకుంటా ధ్యానం సాగులు గురించి ధరించినప్పుడు పౌలుగా మారినాక ఆయన శరీరంలో ఆయన అంటాడు నేను మూడవ ఆకాశానికి వెళ్ళిన అంటాడా లేదా మూడవ ఆకాశానికి వెళ్ళిన మనుషులు ఉచ్చరింప శక్యం కాని విషయాలు గ్రహించదా ఆయన ఎన్నెన్నో విషయాలు అక్కడ తెలుసుకున్నట్టాడు పరలోకంలో కానీ దాని తర్వాత ఆయనకి ముళ్ళు కుడుతుంది ఎవడు ఆత్మలో పరలోకానికి పోయి వాటిని చూడలే పౌలు తప్ప కృత నిబంధన పేతులకు కూడా అవి బయలుపరచబడలేదు పేతురికి పర్లోకరాజపు తాళాలు ఇచ్చాడు చెవి తాలపు చెవి ఇచ్చేయండి అయినా కానీ అన్ని విషయాలు బయలుపరచబడలేదు కానీ పౌరుకి అంతగా అంటే ఎన్ని గంటలు ప్రేరు చేసేటలా అర్థమవుతున్నారు దివారాత్రంలో ప్రార్థన చేసిండు ఆయన కదా దివరాత్రంలో ప్రార్థన చేసిడు కాబట్టి ఆయన ఎన్నెన్నో విషయాలు పర్లోకంలో చేసుకున్నాడు ప్రభు మనకు కూడా చూపించాడు వాక్యంలో చూపించింది కాదు దర్శనంలో కాదు పర్లోక రాజ్యంలోని ఆశ్చర్యకరమైన విషయాలు ప్రభు మనకి ఎన్నో చూపించాడు చివరికైనా సన్నిధికి చేరువగా ఎవరు పోతారు చూపించింది అంతకంటే ఇంకేం చూపించాలని అంతకంటే ఇంకేమైనా కావాలని కానీ పౌన్ అంటాడు దాని తర్వాత నేను వాటిని బట్టి అతిశయించకుండా నాకు ఒక ముళ్ళు పెట్టిండడు దేవుడు అంటే గర్వించద్దరు ఇన్ని విషయాలు బయలుపరచండు నాకు దేవుడు ఆకాశంలోకి నేను ఆత్మలో వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి ఎన్నెన్నో విషయాలు నేను చూసిన నేను మీకు చెప్తున్నా నాకు కూడా ఒక దర్శనమైంది ఇట్లా కలవచ్చు చాలా సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాక్పి పర్వకము నేను ఎక్కడెక్కడ కూడా తిరుగుతున్నా లోపల ఎవరెవరో ఎవరెవరో కలుస్తారో నాకు వచ్చింది నేనేం విరవీకుతుంది తెలుసు విరవిగితే ముళ్ళు వస్తుంది శరణ్ నాకు వచ్చింది ముళ్ళు నాకు తెలుసు నా శరంలో ముళ్ళు నాకు తెలుసు మన అందరికీ ఉంటుంది ఎందుకంటే మనం అతిశయించుకుండడానికి ఇచ్చింది దేవుడు ముళ్ళు ఈరోజు మీరు తీర్మానించుకోండి ఇన్ ద టైమ్ ఆఫ్ దియర్ విజిటేషన్ అందరు ఏం జరిగింది ఇన్ ద టైమ్ ఆఫ్ దియర్ రికడింగ్ అంటారు ఏ ఏ వర్షంలో నాకు తెలియదు వాక్యం కానీ ఇన్ ద టైమ్ ఆఫ్ దియర్ విజిటేషన్ అయిన దర్శన దినమున ఎక్కడికి పోతావు నువ్వు ఆయన మత వార్త ఇనాడు ఆయన మేఘాలు అయి ఈ లోకంలోకి వచ్చినప్పుడు తూర్పున మెరుపు ఉదయించి పడమట్టి వరకు ఏ రీతి అగుపడను మనుషు కుమారి రాకడను అలాగే ఉండు ప్రతి నేత్రము చూచును ఇన్ ద టైమ్ ఆఫ్ విజిటేషన్ అంటే అది అర్థం విజిటేషన్ అంటే దర్శించే కాలం ఆయన దర్శన దినమున నువ్వు ఎక్కడికి పోతావు ఎక్కడికి పోలేవు ఆయన తప్పించుకోను కాబట్టి ఈ విషయాలు గ్రహించినవి నువ్వు పరిశుద్ధంగా ఉంటావా నీతి మంతులాగా ఉంటావా అన్యాయం చేస్తుంటావా అపవిత్రంగా ఉంటావా ఏ గుంపులు ఉంటావా నువ్వే ఇన్ని నువ్వే గుర్తించుకో పరిశీలించుకో ఇన్ని విషయాలు ప్రభుని వెల్పరిచి నువ్వు ఏది గర్విస్తున్నావా అతిశయించద్ది మనం ఇవి మనకి కావు మన ప్రభు ప్రభు మనకు పంచి ఇచ్చిండు ఇవి మనవి నేను కనుక్కున్నా అంటే గర్వించినట్టు ఇది నేను కనుక్కునే నాకు ప్రభు ఇచ్చిండు అనే నీ స్థితి ఉండాలి నీ హృదయ పరిస్థితి నాకు ప్రభు ఇచ్చింది ఏ పుస్తకాలలో లేని ఏ కామెంటరీస్ లేని ఇవి మనకి ఇచ్చాడు గొప్ప గొప్ప ఇంటెలెక్చువల్స్కి ఇవి చూపించలేదు ప్రభు మనకు చూపించింది కాబట్టి మనమేం అతిశయించాం ప్రభు నాకు ఉన్నవన్నీ నువ్వు ఇచ్చినలేదే నీకేం అభిమాని ఇస్తుంది ప్రవ్వ నేను ఎప్పుడు కూడా అచరించడానికి వీల్లేదు ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నా నేను అచరించడానికి గొప్ప గొప్ప సేవకులకు ఇవి ఇవ్వలేదు దేవుడు కానీ నీకు నాకు ఇచ్చిండి ఇంత చిన్న గురులో కూర్చొని మనం వర్షం తీసుకుంటుంటాం ఎందుకు ఇచ్చి మనం మనం మును అనుభవిస్తున్నాము ఆయన కానీ మనం అతిశయించాం అనుభవిస్తూనే ఉంటాము ఆయన వచ్చేంత వరకు ఆ ముళ్ళు ఉంటుంది మనకి కానీ ఆయన వచ్చినప్పుడు ముళ్ళు మరణమా ఏమైతుందా ముళ్ళు ఎక్కడైతే ఏమైతే ఆ తుంచినే పడుతుంది నీ శరం నుంచి తుంచినే మహిమ శరణం నువ్వు పొందుకుంటావు మనం ప్రయాస పడుతున్నాం అటువంటి ప్రయాసానికి తగిన ప్రతిఫలము మన ప్రభు అనుగ్రహించాలనే ప్రార్థిస్తాం పరిశుద్ధ వండ్రి మీకు వందాలనైనా ప్రవ్వా మీరు ఎన్నెన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో అతిశయించదు ప్రభా అది మాకు దూరం అవునుగా కలిగ మేము కేవలం పరిధి రాష్ట్ర పత్రికలు చెప్పబడినట్టు అవునంటున్నాడు ప్రభావ ఆయన కలువరి శిలని బట్టి మేము అక్కడ మీరు మా కొరకు మీ యొక్క ప్రాణాన్ని బలియాగంగా కనిపించినారు దాన్ని బట్టి ఇంకా దేన్ని కూడా మేము అత్యశయించాం ఎందుకంటే ఈ లోకంలో మేము ఏం కూడా సంపాదించుకోలేము మాలో ఎటువంటి గొప్పతనాలు లేవు మనం ఎటువంటి ఎరూపకం కూడా ఇంటెలిజెంట్ పీపుల్ కాదు కానీ ఇవి మీ వల్ల కలిగిన బ్రవ్వ ఇది యహో వల్లే కలిగేను అని మేము ఈరోజు సాక్షిస్తున్నాం కాబట్టి అతిశయించకుండా జాగ్రత్తగా ప్రేమతో వీటిని మనుషులకు చూపించాలా అనేకులని మీ చెంత నడిపించాలా బుద్దిమంతుల్లాగా బుద్ధిమంతులే వీటిని చూడగలరని మీరు చూపించిన ఈరోజు కాబట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టి గొప్ప మిమ్మల్ని వెదకాల అటువంటి సేవలు మమ్మల్ని అందరిని నడిపించి మీరు సిద్ధపరచుకోమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా సురక్షితాన్ని ఇంటికి చేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించు చున్నాం తండ్రి మన ప్రభుత్వ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడండిగాక ఆమె